సహింతు శ్రమలు అనే పాఠ పాడదమ్మా సహితు శ్రమల నియో ఏసుకై సంతోషముతో సహితు శ్రమల నియో ఏసుకై సంతోషముతో సహి నవారై తే ఏమో యనతో సహి నవారైతే ఏ లూదుమో ఆయనతో సహితుో శ్రమల నియో ఏసుకముతో ఏసుకొరకైకములో నిందలు హింసలు పొందగా యేసు కొరకై నిందలు హింసలు పొందగా ఏసుకూడ మనతోడు ఏసుకూడ మనతోడు సహి ఓదాచి ప్రేమ చూపును సహింతు శ్రమలన్నియో ై సంతోషముతో సహితు శ్రమల నియో ఏసుకై సంతోషముతో నీతి కొరకై ఆకలిప్పి కల్వి మనమెతి కొరకై ఆకలిప్పి కల్గి మనమె సూర్యుడు మనతో నీతి సూర్యుడు మనతోడై నై నీతిని నెరవేర్చి కృపా చూపును సహితుో శ్రమల సహితు శ్రమలూ ఏసుకముతో సుత కొరకై చిరను కొర దే బల సహి జగా సువార్త కొరకై చరను కొరాలేవల సహించగా దివరాత్రము గాయ ప్రభు నేత్రము దివారాత్రము గాయ ప్రభు నేత్రము కృప చూపి ప్రేమతో ఆదరించును సహితుము శ్రమల నియూ తో సహితు మలం నియూ ఏషముతో నోక మందు పల్లు శ్రమలు కలుగా నోక మందు పల్లు శ్రమలు లోకస్తుల ద్వేషము వలనా కలుగా లోకాధికారి లోమును లోకాధికారిను జయించిన ప్రభువే మన లగాయును సహితుము శ్రమలం నియో ఏ సు కై సంతోషముతో సహితుము శ్రమూ ఏముతు క్రీస్తుతో రాజము చే తగిన వికా క్రీస్తుతో రాజ్యముచేనతా ముందు ఈ శ్రమలుగినవికావ క్రీస్తు వారసు క్రీస్తు వారసు అర్హత చూపు సహన మే సహితుో శ్రమల నియో ఏోషముతో సహితుో ేసుకొ సహి నవారైతే ఏమో ఆయనతో సహిచి వార మైతే ఏుదుమో ఆయనతో సహితుో శ్రమలనియో శ్రమో ఏసుకై సంతోషముతో అర్థిస్తాను పరుషుధర వన్ మీకు వదనాలు నైనా నైనా ఈ యొక్క యుగ సమాప్తి చివరి భాగానికి మేము వచ్చినాం ప్రవ్వా మీ రాకరకు సంబంధించిన సూచనలు అన్ని నెరవేరుతున్నాయి ప్రభ్వా అవన్నీ మీరు మాకు చూపిస్తున్నారు నాయన వాటిని మేము గ్రహించగలుగుతున్నాం ప్రవ్వా ఇది మా గొప్పతనం కాదు ఓ ప్రభావ మా జ్ఞానం అసలే కాదు ప్రవ్వా మా చదువు అసలే కాదు ప్రభా ఇది కేవలం మీక యొక్క కృప వలనే ఇది కేవలం మీ యొక్క పరిశుధాత్మ వల్లనే బయలుపరచబడుతుంది వాటిని మేము ఆ రీతిగానే స్వీకరిస్తున్నాం మిమ్మల్ని మహిమపరుస్తున్నాం ప్రభు వీటిని గ్రహించడమే కాదు నైనా మేము మా జీవితాలలో అవలంబించుకొని మా విశ్వాసాన్ని బలపరచుకోవాలి ప్రవ్వా వీటిని అనుభవపూర్వకంగా అనేకలకు ప్రకటించే సేవకులుగా మిమ్మల్ని అందరినీ తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఈ లోకం అంత తన పలు శ్రమలతో ఉన్నది ప్రభావ వాటిని మేము సహించాలా భరించాలా ప్రభా కానీ క్రైస్తవ జీవితంలో ఐశ్వర్యాన్ని తిలతూగుతూ ప్రభు ఓ ప్రభా ఆ అలవాట పడుతుంది ప్రభా సమాధాన పడుతుంది ప్రభా ఈ లోకంతో కానీ మేము ఆ రీతి ఉండడానికి వెళ్లేదు ప్రభా ఈ లోకంతో మేం సమాధాన పడకుండా ప్రభా మీ వాక్యంతో సమాధాన పడాలా అనేక వాక్యాన్ని మేము చూపించాలా ప్రభా ఇందులో జీవం ఉంది ఇవి మా వలన కలిగినవి కావు ప్రవ్వ కేవలం మీ వలన కలిగినవి ప్రవ్వ మీరు ముద్రలు విప్పడం వల్లనే మేము విటించుపించిన వారు మీరే ప్రవ్వానత మహిమ హలలియ ప్రవ్వ ఈ వాక్యాన్ని ఇప్పుడు ధ్యానిస్తుండగా మా యొక్క మనసుని పరిపరివిధాలుగా పోనీయకుండా ప్రతి విషయంలో మీరే సహాయకులు నడిపించి మీరే మహిం పొందమని యేసు క్రీస్తు పరిషత్ తండ్రి ఆమెన్ హలూయ ఈరోజు తారీఖు నవంబర్ రెండు వేల పదిహేడవ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా అంతా నిమ్మలంగా ఉంది అని అనేకులు చెప్తున్నారు కానీ ఎవడు గుర్తి సమయంలో జల ప్రళయం వచ్చి వారిని అందరినీ కొనిపోయాను అన్న విషయాన్ని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రోజు మనం వాటికి సంబంధించిన వాక్యాన్ని ధ్యనించబోతున్నాం రెండవ బూరకు సంబంధించిన బోధ బహుశా ఈ రోజుతో ముగించుకుంటామేమో వారం వరకు ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వర్షంలో ఉన్న మొదటి రెండు మూడు చిహ్న పరమైన విషయాలను మనం ధ్యానించిన సూడా ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన ఎనిమిది నుంచి చూద్దాం బ్రదర్ ఎనిమిది రెండవ దూత గూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడను అది రెండవ బూర రెండవ దూత బూర పూదినప్పుడు ఏం జరిగింది అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడను కాబట్టి పోయిన వారం వరకు మనం వీటిని సంబంధించి ధ్యానించినాం ఈ మండుచున్న కొండ మతపరమైన క్రైస్తవ జీవితానికి సంబంధించింది అన్న విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం తర్వాత సముద్రము అంటే ఈ లోకానికి సంబంధించింది ఈ లోకంలో ఈ మతపరమైన క్రైస్తవ జీవితం ఏ రీతిగా ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇది పడవేయబడింది ఎక్కడి నుంచి పడవేయబడింది ఆయన సన్నిధి నుంచి పడవేయబడింది సైతాన్ ఏ రీతిగా పడవేబడ్డాడు ఆయన సన్నిధి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది మతపరమైన జీవితము ఆ రీతిగా పడవే పడుతుంది ఆయన కోపము రగులుకున్నది అన్న విషయాన్ని మనం ధ్యానించినాం తర్వాత అందువలన ఏం జరిగింది అన్న విషయాన్ని మనం ధ్యానించిన పోయిన వారు వారం వారు అందువలన సముద్రంలో మూడవ భాగము రక్తమాయను కాబట్టి మతపరమైన క్రైస్తవ జీవితము ఏ రీతిగా ఉంటది అన్న విషయాన్ని అక్కడ చూపించినప్పుడు మూడవ భాగము రక్తమాయను అన్నప్పుడు గొప్ప యొక్క బలియాగం గొప్ప అందరూ బలి తయారైతారు యుగ సమాప్తిలో వాళ్ళందరూ బలి అర్పించబడతారు అన్న విషయాన్ని మనం ధ్యానించినాం దాని తర్వాత మూడవ భాగము ప్రాణము సముద్రంలోని ప్రాణము జంతువులలో మూడవ భాగము చచ్చను కాబట్టి మతపరమైన జీవితము ఈరోజు జంతువుతో పోల్చబడింది అన్న విషయాన్ని కూడా మనం ధ్యానించినాం మూడు జంతువులు మూడు జీవరాశులు మనకు కనిపిస్తూ ఉంటాయి సర్పంలు తేళ్లు చేపలు లేక సముద్రంలో ఉండే జీవ రాసులు అవన్నీ జంతువులతో పోల్చబడ్డాయి నిబుక దేశం కూడా మనం ధ్యానించిన కొంతకాలం కిందట నిబుక కూడా ఒక జంతువులాగా భూ జంతువులాగా తడుస్తూ నేలన గడ్డిని గడ్డి తిన్నవాణి వాలే పోల్చబడినట్లు మనం చూస్తాం కదా అతను నిజంగా తిన్నాడు పశువులాగా తయారై తన శరీరం అంతా ఈకల్ వచ్చినాయి దాని తర్వాత డోర్లు పెరగడము దాని తర్వాత మంచికి తడడం అవన్నీ చూస్తాం దాని తర్వాత తను తాను తగ్గించుకొని అతనికి మళ్ళా మానవ మనసు అనుగ్రహించబడను అని వాక్యం చేస్తాం మనం దాని గో మానవ మనసు జన్ పశువు మనసు నుంచి మానవ మనసు పొందుకోవడం అనేది నివద్దేశారు మనిషే కానీ పశువులాగా తయారైనడు దాని తర్వాత తిరిగి మానవ మనసు పొందుకున్నాడు కాబట్టి ఎప్పుడైతే మనిషిలో అహం వస్తుందో వాడు పశువులాగా తయారవుతాడు కాబట్టి అహం నుంచి మనం బయటపడితే మానవ మనసు మనకు వస్తుంది అన్న విషయాన్ని మనం చూడాలా కాబట్టి దేని మనం అతి చేయిస్తున్నాం మనం అహం చూపిస్తున్నాం మనలో ఏ గొప్పతనమైనప్పుడు మనము ఎందుకు అహం చూపించాలా కాబట్టి మూడవ భాగము రక్తమాయను సముద్రంలోని ప్రాణము గల మూడవ భాగము చచ్చను దాని తర్వాత మనం ఇప్పుడు చూడబోతున్నాం ఓడలో మూడవ భాగము నాశనం ఆయన కాబట్టి ఈరోజు చూడ వాక్యము ఓడ ఓడకు సంబంధించింది పోయిన వారం వరకు మనము ఎహెచ్కల్ గ్రంథంలోని ఐదవ అధ్యాయంలోని వాక్యాల కొని ఆ ప్రవక్తని దేవుడు ఒక పని అప్పగించింది వాడి గల మంగళకథ నీ వెంటకాలను క్షవణం చేసుకుని వాటిని తూచి పట్టణం ముట్టడి వేయబడిన వాటిని తీసి కొన్నింటిని కాల్చమనుడు కొన్నిటిని కత్తితో కొన్నిటిని అగ్గిలో కాల్చేయమన్నాడు కొన్నింటిని కత్తితో హతం చేయమన్నాడు దాని తర్వాత మరి కొన్నిటి గాలికి ఎగిరిపోనియము దాని కనుక నా కత్తిని పంపించదన్నాడు కొన్నింటిని చంగున ముడి వేసుకోమన్నాడు అవన్నీ క్రైస్తవ జీవితంలోని గుంపులు అన్న విషయాన్ని మనకు చూపించండి ప్రభు అవన్నీ మనం ధ్యానించినాం దాని తర్వాత యహ్కల ఐదవ అద్యాము పన్నెండు వర్షంలో మనం చూసినాం పన్నెండు వర్షంలో ఆ మూడు గుంపులు ఏం జరుగుతాయి మూడు గుంపులకు ఏం జరుగుతాయి అన్న విషయాన్ని చూపించినాం దాని తర్వాత విద పిమ్మట తన చెంగున ముడి వేయబడ్డ ఆ చిన్న గుంపుల నుంచి కొన్ని తిరిగి అగ్నిలో వేయబడతాయి అందులో నుంచి బయలుదేరిన అగ్ని ఇసలందరినీ కాల్చి వేస్తుంది దహించి మనం గెలిచినాం వాటికి సంబంధించిన ఆత్మయ చిహ్నాలన్నీ మనం దీర్ఘంగా ఇప్పుడు మనకు ఈ కోడలకు సంబంధించిన బోధన మనం ధ్యానించుకుంటే ఈ రోజుతో రెండవ బూర సంబంధించిన బోధ ముగిస్తుంది వచ్చే వారి నుంచి మూడవ చూడొచ్చు మనం దేవుచితమైతే కానీ ఆయన చేతానికి మనం కట్టుబడల్లా మనం తలంపులు కాదు మన ప్లాన్స్ అసలే కాదు ఆయన ప్లాన్ కి ఆయన ప్రణాళికకే మనము సమర్పించుకొని ముందుకు పోవాలా కాబట్టి ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ తొమ్మిదవ వర్షంలో మనం చూసిన రీతిగా ఓడలన్నీ నాశనం అని ధ్యానం ధ్యానిస్తున్నాం ఓడలో భాగము నాశనం కాబట్టి ఓడలో మూడవ భాగం అంటే ఓడల్లో మూడవ భాగం అంటే ఓడలో ఎన్ని భాగంలున్నాయో అర్థం చేసుకోలేం కాబట్టి ఓడ అన్నప్పుడు పాత నిబంధన కాలంలో ఎన్ని స్థలాలలో మనం చూస్తాం ఓడకు సంబంధించిన విషయాలు ముఖ్యంగా ఎక్కడ చూస్తాం మనం యోనా గ్రంథంలో చూస్తాం యోనా గ్రంథంలో ఓడ ఓడకు సంబంధించింది ఆ ఓడలో ఎంత ఉన్నారు ఎప్పుడన్నా చూస్తుండరా ఓడలు వస్తే రెండు అసలు ఓడ మనకి అక్కడ అనిపిస్తుంది నోవా కాలంలో ఫస్ట్ ఓడ అక్కడ ఈ మధ్య అది బయటకు నేను యూట్యూబ్ లో చూసినది అది ఎంతమంది నిజమో మనకు తెలియదు అది పాతిపోయే అందులో భూమిలో పాతే పాతబడింది అది అయితే వాళ్ళు చెప్తా ఉంటే ఓడ దాన్ని చెక్కగా అనిపించింది సరే అది ఎంత కరెక్ట్ మనకు తెలియదు అది నిజమైనా పర్లేదు నిజం కాకుండా పర్లేదు కానీ అవి నీడల వంటివి అని మనకు తెలుసు అదేదో బయటకు వస్తే దాన్ని ఆశ్చర్యంగా పోయి మనం చూసేది దానికి పోయి పూజ చేసేది అసలేదు అవి నీడల వంటివి కదా కానీ అక్కడ మనం చూస్తాం ఓడ ఆ ఓడలో ఎంతమంది అట్టేట్లా జంతువులు ఉన్నాయి కదా అన్ని ఉన్నాయి ప్రతి జీవరాశి ఉంది ఎగిరే పక్షులున్నాయి పురుగులున్నాయి జంతువులున్నాయి అన్నిటినీ జాగ్రత్తగా ఆయన భద్రపరచుకున్నాడు ఆయన నాన్ వెజిటేరియన్ అయింటి ఏమి అయ్యింది ఆయన నాన్ వెజిటేరియన్ కాదు ఒప్పుకుంటారా మీరు రెండు రెండు జతలు అయితే ఆయన అంతే అంతకంటే చెప్పిండ తక్కిన అన్ని అపమిత్రమైనవిడ్చి పెట్టామన్నాడు రెండ్ రెండు జతలనే జాగ్రత్తగా భద్రపరచుకోమన్నాడు కాబట్టి వాళ్ళు ప్యూర్ వెజిటేరియన్స్ అన్న విషయాన్ని మనం అక్కడ నేర్చుకుంటాం ఎన్నిక ఎన్నిసార్లు చెప్పినాను లేవియా కాండంలో ఆహార నియమాల గురించి దేవుడు మనకి చూపించినప్పుడు ఆయన వాక్యము తప్పిపోతుందా ఆయన వాక్యం ఎప్పటికీ తప్పిపోదని మనకు తెలుసు మళ్ళీ నేను లేవియా కాండన్ని కొట్టినేస మనం చింపి పడేసేళ్ళ బైబిల్ నుంచి ఎందుకు చెప్పిడు కొన్నిటి తినద్దు కొన్నిటి తినమన్నాడు సరే దానికి ముందైతే అసలు నాన్ వెజిటేరియన్ కాన్సెప్టే లేదు కదా బైబిల్లో ఆది కాండంలో చూస్తాము కూర మొక్కలను విత్తనంలో మీకు ఆహారంగా ఇస్తేనే పండ్లను మీకు ఆహారంగా ఇచ్చి వాటిని మర్చిపోయి మనము రక్తం సంబంధించిన లేక మాంసం తినడం అనేది ఎక్కువైతేజు నిన్న న్యూస్ పేపర్లు చూస్తున్నాను టెకన్ వచ్చింది మాంసము తినడం అధికమైపోయింది దేశంలో ఒకప్పుడు ఈ దేశము వెజిటేరియన్ దేశం ఉండే ఎంతమంది తెలుసు ఒక డెబ్బై సంవత్సరాల క్రితము ఈ దేశము ప్యూర్ వెజిటేరియన్ దేశం గత డెబ్బై సంవత్సరాల నుంచి ఇది నాన్ వెజిటేరియన్ దేశంలాగా మారిపోతుంది చికెన్ బి అంటే లేకుండే అచ్చా చికెన్ లేకుండా ఎప్పుడు చికెన్ తింటున్నారు అది వరల్డ్ ఫేమస్ అయి ఇప్పుడు వరల్డ్ ఫేమస్ కదా కెంటీ ఫ్రైడ్ చికెన్ కేఎఫ్సీ అంటారు మీరు కేఎఫ్సీ అవన్నీ వచ్చేసినాయి అన్నీ దాంతో ఎక్కువ ఫేమస్ అయిపోయినాయి అది నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినడం బాడీలో యూరిక్ యాసిడ్ పెరిగిపోతూ ఉంటుంది యూరిక్ యాసిడ్ అంటే యాసిడ్ యాసిడ్ ఉంటే రోగాలు వస్తాయి బాడీలో కాబట్టి మితం అన్నింటిలో మితంగా ఉండాలన్న విషయం మనం నేర్చుకోవాలా సరే ఇప్పుడు నేను కొత్తగా తినొద్దని తినమని నేను ఏం చెప్పాను మీకు అవన్నీ మీకు తెలుసు ఎంత తినాలి ఎంత తినా తిన మీకు అన్ని తెలుసుకుని కాబట్టి తర్వాత కార్బో కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు అన్నము గోదుమలు బియ్యము గోధుమలు ఇటువంటి అవి కార్బో కార్బోహైడ్రేట్స్ అంటారు వాటిని కార్బ్ సెంటర్ అవి తినడం వల్ల బాడీలో కార్బోలిక్ యాసిడ్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఏ ఆహారం తిన్నా యాసిడ్స్ పెరుగుతూ బాడీలో కాబట్టి ఏం జరుగుతుంది మన లివర్ ఏంది కిడ్నీస్ ఏంది చాలా కష్టపడతా వాటిని ఫిల్టర్ చేయడానికి లివర్ ఎట్లా పనిచేస్తుంది మన బాడీలో అంటే మోటార్ సైకిల్స్ తెలుస్తుంది ఆయిల్ ఫిల్టర్ ఉంటుంది తెలుసా మోటార్ బాడీలో ఆయిల్ ఫిల్టర్ అది ఎందుకు పెడతారు చెప్పండి ఆయిల్ ఫిల్టర్ కార్బొరేటర్ కాదు కార్బోరేటర్ వేరే ఆయిల్ ఆయిల్ లో కొన్నిసార్లు చెత్త వస్తుంది ఆ చెత్త ఇంజన్లకు కోనియకుండా కార్బోరేటర్లకు కోనియకుండా ఫిల్టర్ ఉంటుంది అన్నట్టు ఇస్టిన్ వేరే మళ్ళా ఇస్టిన్ కూడా వేరే ఆయిల్ ఫిల్టర్ ఉంటుంది మనం పెట్రోల్ పోస్తాం కదా ఆ పెట్రోల్ని అది ఫిల్టర్ చేసుకుంటుంది ఫిల్టర్ చేసుకొని ఒకవేళ బైఛాన్స్ ఏమైనా ఇంతింత మురికి వచ్చినా కార్బన్ వచ్చినా దాన్ని ఇంజన్లను కోరియదన్నట్టు ఆ ఫిల్టర్ పోతే ఆ ఇంజన్లో పోతుంది అది పోతే ఇంజిన్ ఆగిపోతుంది ఒక రోజుకి ఇంజిన్ ఆగిపోతుంది కాబట్టి అది లివర్ అనేది ఆయిల్ ఫిల్టర్ లాగా పనిచేస్తుంది మన బాడీలో అన్నిటినీ ఫిల్టర్ చేసుకుంటూ ఉంటుంది దానికే దెబ్బ పడితే ఇంకేం ఫిల్టర్ చేస్తుంది కిడ్నీస్ కూడా అంతే బ్లడ్ని ఫిల్టర్ చేస్తూనే ఉంటాయి కాబట్టి మన బాడీలో ఉండే యాసిడ్స్ అన్నింటినీ అవి తొలగిస్తూ ఉంటాయి యాసిడ్ కి ఆపోజిట్ ఆల్కలైన్ అంటారు ఇంగ్లీష్లో మన శరీరము కేవలం ఆల్కలైన్ ఫుడ్ కొరికే తయారు చేయబడింది కాబట్టి మన ఆల్కలైన్ ఫుడ్ ఎక్కడుంది ఆల్కలైన్ ఫుడ్ ప్రకృతిలో వచ్చే ఆ ఆకులు పండ్లు వాటిలోనే ఉంటుంది ఆల్కలైన్ అనే పదార్థం ఆల్కలైన్ అంటే యాసిడ్ కి వ్యతిరేకం కాబట్టి మనము యాసిడ్ ఫుడ్స్ వాటిని ఇంగ్లీష్లో ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటారు యాసిడిక్ ఫుడ్స్ తింటే యాసిడ్స్ బిల్డ్ కావడం వల్ల బ్యాక్టీరియా ఎక్కువ జమ బాడీలో దాని తర్వాత మనలోని అవయవాలు కష్టపడతా ఉంటాయి వాటిని జీర్ణించుకోవడానికి కొరకు ఫిల్టర్ అయ్యడానికి కాబట్టి సాధ్యమైన కాడికి వాటికి వాటిని దూరం పెట్టుకోవడం వల్ల మన హెల్త్ మనం కాపాడుకోగలం తర్వాత పొల్యూషన్ ఎక్కడ చూసినా పొల్యూషన్ ఆ పొల్యూషన్ కూడా మన బాడీలో పోతుంటే గాలి రూపకంగా పోతూ ఉంటుంది ఆక్సిజన్ సప్లై ఉంటుంది అందుకే మార్నింగ్ పూట ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు కొంచెం బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలా మనకి ఇన్ఫ్ మా ఆక్సిజన్ దొరకదు కొంతకాలానికి ఏం జరుగుతుంది చూడండి ఇప్పుడు ఢిల్లీలో చూస్తారు మీరు ఢిల్లీలో అన్యాయం ఉంది పొల్యూషన్ ఉప్పిరాడదు అసలు ఏం అట్లా పోయి యాక్సిడెంట్స్ అయిపోతున్నాయి టక టక టాక్ యాక్సిడెంట్స్ అంత భయంకరంగా ఉంటుంది ఆ పొల్యూషన్ ఢిల్లీలో ఢిల్లీలోనే అట్లా ఉంటుందంటే ఇంకా దేశం అంతటా ఎట్లా కాబట్టి మొత్తం పొల్యూషన్తో నిండిపోతే అందరు ముక్కలకు పెట్టుకొని పోల్సి వస్తుంది ఆఫీస్ ఆగుంటది మాస్క్ లంటర్ ఆక్సిజన్ మాస్క్ లెట్ అవి పెట్టుకుని పోవలసి వస్తుంది లేకపోతే ఆక్సిజన్ అని దొరుకుతాయి ఆ ఇంటర్నెట్లో దొరుకుతాయి ఆక్సిజన్ హేటర్స్ అని ఇంత డబ్బా లాగుంటది ఇంత సిలిండర్ లాగుంటది అని దాన్ని కరెంట్ పెట్టాలా ముక్క పెట్టుకోవాలి ఒక నిమిషాలు అప్పుడు మొత్తం ఆక్సిజన్ పోతుంది బాడీలో దాని తర్వాత తీసేసి మళ్ళీ మనం ఆఫీస్ పోల్సి వస్తుంది అటువంటి కాలంలో మనం ఉంటున్నాం ఆల్రెడీ ప్రపంచం స్టార్ట్ అయిపోయింది అది ఆక్సిజన్ ఉండదు ఇంకా త్వరలో అంత పొల్యూషన్తో తినడం వల్ల మనకి ఆక్సిజన్ సరి ఉండదు మనం ఏదో బ్రతుకుతా ఉన్నాం కానీ ఈ నఫ్ ఆక్సిజన్ పోకపోవడం వల్ల లోపల అవయవాలన్నీ దెబ్బతింటా ఉంటాయి బాడీలోని అవయవాలకి ఆక్సిజన్ అవసరం రక్తం ఏం చేస్తుంది ఆక్సిజన్ ని తీసుకుని సప్లై చేస్తుంటది బాడీ నువ్వు ఆక్సిజన్ బాడీలోకి పోతుంది రక్తంలోకి పోయి రక్తం అంతా అవయవాలకు వాటిని జీవింపజేస్తూ ఉంటుంది ఆక్సిజన్ యొక్క గుణగణం అది జీవం కాబట్టి సాధ్యమైన కాడికి మనం యాసిడిక్ ఫుడ్స్ నుంచి దూరంగా ఉండాలి మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఏ రోజైతే మనం ఎక్కువ నాన్ వెజ్ తింటామో ఆ వారంలో ఖచ్చితంగా సిక్ తర్వాత అన్నము ఫ్రెష్గా తినడమే చాలా ముఖ్యమని డాక్టర్స్ అంటారు ఇప్పుడు ఈ మధ్య నువ్వు అన్నము అన్ని కొంచెం సేపటి బయట పెట్టా దాంట్లో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది నువ్వు వేడి చేసుకున్న బ్యాక్టీరియా చావాలంట ఆ బ్యాక్టీరియా నీ కడుపులోకి పోయి అంత నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటారు అట్లానే నాన్ వెజ్ ఫ్రీజర్లో పెట్టుకొని రేపు పొద్దున్న తింటా అంటే ఆల్రెడీ బ్యాక్టీరియా ఫామ్ అయిపోయింది అందులో కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తినుకోవాలో అవి కాబట్టి మిగిలిన వాటిని మళ్ళీ వేడి చేసుకొని తినడం వలన అనారోగ్యాలు వస్తూ ఉంటాయి కొంచెంసేపు బయట పెడితే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది అందులో ఫుడ్ కాబట్టి వాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి మన ఫ్యామిలీస్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి మెయిన్ పర్పస్ నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఫ్యామిలీ మెంబర్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని చేసుకుంటే నీ టైం వేస్ట్ కాదు నువ్వు సేవ మీద పెట్టాల్సిన టైం నీ ఫ్యామిలీ మెంబర్స్ మీద పెట్టాల్సి వస్తుంది అంతే లేకపోతే వాళ్ళని హాస్పిటల్లో చుట్టూ తీసుకుపోవడము అలాంటి టైం అంతా వేస్ట్ అయిపోతా ఉంటాయి కాబట్టి తెలివిగా మనం ఉపయోగించాలా వాటిని వా వాడుకోవడానికి ప్రయత్నించాలా ఓడలకు సంబంధించిన వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం ఈరోజు ఓడలు దేనికి సంబంధించినవి అనేది తర్వాత నోవా కాలంలో చూసినప్పుడు ఓడ ఓడ దేనికి సంబంధించి చెప్పండి వరీ చెప్పాలంటే రక్షణకి సందు అంటే రక్షింపబడ్డ వారికి సాదృశ్యం కదా ఓడ అనేది అందులో ఉంటే సేఫ్ ఈ లోకం సముద్రం లాగుంది సముద్రం అంటే శ్రమ శ్రమలో శ్రమల కాలంలో ఓడలో ఉంటే నీకు సేఫ్ అన్న విషయం కానీ ఓడనే షేక్ అయిపోతే అవుతుంది కదా ఏమైనా విషయంలో చూస్తాము దాని తర్వాత పావులు విషయంలో కూడా చూస్తాం కదా పావులు అటుపోయే వాళ్ళని చూసినాం మనం వాళ్ళు ఓడలో ఉన్నప్పుడు ఏం జరిగింది అన్న విషయం ఓడ బదులైపోతుంది కదా చివరికి వాళ్ళంటే మీరేం భయపడకండి మీరేం ఏడవకండి మీ తల వెంటకలో ఒకటి కూడా రాలిపోదు అని ధైర్యపరుస్తూ అంటాడు ముందైతే అనందిని అని అంటాడు బలపరచుకోండి అంటాడు అంటే ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ ఏరీతి గుణరన్న విషయాలు కాబట్టి ఓడ అనేది నోవా కాలం నుంచి తీసుకుంటే మనకి కరెక్ట్ గా అర్థమవుతుంది ఇవన్నీ చిన్న పరంగా చెప్పబడ్డాయి కాలంలో ప్రకృతి సహజంగా అవన్నీ నెరవేర్చినాయి క్రత నిబంధన కాలంకి వచ్చినప్పుడు పాతవి మనకి ప్రభు చూపించిన విధానం అది వాక్యంలోని విషయాలని ఎలా పాతవి ప్రకృతి సహజంగా ఉంటే ఫిజికల్ గా ఉంటే క్రతవి ఆత్మీయంగా ఉంటాయి కాబట్టి ఆత్మీయంగా ఉన్న వాటిని నువ్వు ఆత్మీయంగానే తీసుకోవాలా ఫిజికల్ గా ఉన్న వాటిని ఫిజికల్ గానే తీసుకోవాలా కన్ఫ్యూజ్ కావడానికి వెళ్లేదు కానీ క్రైస్తవ జీవితంలో ఈరోజు ఏమవుతుందంటే దాన్ని ఇటు ఇటు అటు చేసుకుని అంతా కలగపులగం చేసుకుని వాక్యాన్ని చెడగొట్టుకుంటున్నారు అందుకే వాళ్ళు విశ్వాసంలో బల బలపడలేకపోతున్నారు ఈరోజు మనం ఆ విషయాన్ని చూస్తాం కాబట్టి నోవా ఓడలో ప్రతి జీవరాశి ఉంది అన్న విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఆకాశ పక్షులని భూ జంతువులని దాని తర్వాత ప్రాకుడు కాబట్టి మూడు రకాల జీవరాశులవి నాలుగవ రకము మనుషులు కాబట్టి నాలుగు గొంపులు మనకు అక్కడ కనిపిస్తూ ఫస్ట్ టైం అక్కడి నుంచి కాబట్టి అది అరాత పర్వతం మీద ఆగిందని అక్కడ వాక్యం చేస్తాం మనం ఆది దాని తర్వాత వాళ్ళు బయటికి రావడము దాని తర్వాత మీకు తెలిసిన విషయమే కనాను హాము సతతి దాని తర్వాత శపించబడము దాని తర్వాత షేతు పెద్దవాడింటికి దాని తర్వాత యాపేతు మూడోవాడు అంతేనా ఇవన్నీ మనం చూసినాం వాక్యాలు ఇవన్నీ వాళ్ళ ద్వారా ఏ రీతిగా ఈ ప్రపంచమంతా విస్తరించబడింది అని మనం షేము అంటే షమాయిలు షే షెమాయిట్స్ అంటారు ఇంగ్లీష్లో షెమాయిలు షెమాయిల్ అంటే ఆసియా ఖండం వాళ్ళ నుంచి పుట్టింది అదే రీతిగా హాము వంశస్థులంతా ఆఫ్రికా ఖండం ఆఫ్రికాలో పుట్టిన వాళ్ళందరూ హాము సద్దతి దాని యాపేతు వంశస్థులందరూ యూరోపియన్స్ అని యూరోప్ ఖండానికి సంబంధించిన వాళ్ళని అట్లా ప్రపంచం అంతా విస్తరించింది ఖండాలు బైబుల్ చెప్తుంది అవన్నీ దాని యాపేతు నోవాహో తన పిల్లల్ని ఆశ్రయించినప్పుడు యాపేతు గురించి ఏమంటాడు మీకు నాకు గ్యాప్గా ఉందా నాకు కరెక్ట్గా వస్తలేదు ఆ పదాలు గాని యాపేతుని చాలా స్పెషల్గా ఆశ్రయిస్తాడు విశాల పరుచును కరెక్ట్ విశాలపరచబడు అంటే యాపేతు ఎంతగా విశాలపరచబడి అనేది అంటే ఆయన విశాలం అంటే ప్రకృతి సహజంగానే ఎంతగా విస్తరించబడ్డాడు యాపేతు యూరోపియన్స్ కి మూల పురుషుడు కాబట్టి ఈ మధ్య సెంటర్ ఫార్ సెల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అని ఒకటి ఉంటది ఎక్కడ కార్నాక తర్వాత సిసిఎంబి అంటారు దాన్ని వాళ్ళు జీవ కణాల మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు వాళ్ళు మన శరీరంలోని కణాలు ఉంటాయి కదా వాటి మీద రోగ కణాల మీద క్యాన్సర్ కణాల మీద ఎయిడ్స్ కణాల మీద రకరకాల కణాల మీద సెల్స్ మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తారు వాళ్ళు చేసి వాళ్ళు రకరకాల విషయాలు కలుపుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ మందులు తయారు చేసే వాళ్ళకి పనికి వస్తుంది అన్నట్టు వాళ్ళు పోయిన సంవత్సరము ఒక రీసెర్చ్ లో ఏం కనుకున్నారంటే ఈ నార్త్ ఇండియన్స్ ఉంటారు కదా నార్త్ ఇండియన్స్ యొక్క డిఎన్ఏ అంటే జీవకణాలలో ఉండే ఆ మెటీరియల్ డిఎన్ఏ అంటారు ఆ నార్త్ ఇండియన్స్ లో ఉండే డిఎన్ఏ యూరోపియన్స్ లో ఉండే డిఎన్ఏ ఒకటే అంట వాళ్ళు అనుకున్న రీసెర్చ్ అంటే అప్పుడెప్పుడు యూరోప్ నుంచి వాళ్ళు తరలి వచ్చారు మన దేశానికి వచ్చినాక సౌత్ ఇండియన్స్ ని క్రిందకి తొక్కేసిన అంటే ఇండియన్స్ ని సౌత్ కి తొక్కేసారు అసలు ఇండియన్స్ ని అనేసి మనమే విరవిగుతలే మనమే అసలు ఇండియన్స్ అనేసి ఇచ్చిందర మరి అంత గాని కానీ సౌత్ ఇండియన్స్లో వాళ్ళ ఉండే డిఎన్ఏ ప్రపంచంలో ఎవడితో కలవదంట వాళ్ళు అనుకున్నారు ఆ స్టడీలో నేను చదివిన మొత్తం స్టడీ ఇస్రాయల్ దేశంలో ఉండే గోత్రికలు ఎక్కడక్కడ విస్తరించిపోయినారు ప్రపంచం అంతటా అటువంటి స్టడీస్ అని నేను చూసిన చాలా మాటలు ఒక రీసెర్చ్లో బయలుపరచబడింది ఏంటంటే ఇప్పుడున్న ఇస్రాయల్ దేశంలో ఎవడు కూడా ఆ పన్నెండు గోత్రికులలో ఉన్నవాడు కాదు అంతా చీటింగ్ అంత మోసం అని కూడా ఒక రిపోర్ట్ ఉంది ఎవడబడితే వాడు పోయి సెటిల్ అక్కడ అని కూడా ఒక స్టడీ ఉంది సరే వాటి గురించి మనం పట్టించుకోండి ఎందుకంటే పాతవి గతించినాయి వాడు ఏ గోతురు కూడా అయితేనే మనం చూసినాము గోత్రాలని తారుమారైనట్టు చూడ మనం ఇక్కడ ఏడా అధ్యాయంలో చూస్తాం పైకి కిందికి పైకి కిందికి తారుమార్ ఎక్కనే అందులో వంశం ఉండనే ఉండదు అసలు పన్ను గోత్రలు ఉండవు దాని వంశం ఉండదు దాని తర్వాత యోసేపు పిల్లల ఇద్దరు వంశాలు ఒక గోత్రలుంటాయి ఏది మన మనిషే ఎఫ్రామ్ గురించి కూడా ఉంటుందా చూడండి మీరు ఎప్పుడన్నా ఉండదు అనుకుంటా మనషే గోత్రం ఉంటుంది అక్కడ అంత వింతగా అక్కడ గోత్రాలు కనిపిస్తూ ఉంటాయి మనకి ఎందుకు ఈ విషయం చెప్తున్నా యాపేతు గుడారము విస్తరి విస్తరించింది అనుకున్నాను కదా కాబట్టి యాపేతు యూరోప్ యూరోపియన్ల యూరోపియన్స్ కి మూల పురుషుడైన యాపేతు యాపేతు అంటే యూరోప్ నుంచి బయటకు వచ్చినయే అమెరికా దేశము ఆస్ట్రేలియా దేశం అమెరికా పుట్టిందే ఆ ఖండం నుంచి అంటే ఇంగ్లాండ్ నుంచి లేక యూరోప్ నుంచి కొంతమంది అప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన మాట ఇది నాలుగు సంవత్సరాల క్రితము యూరోప్ నుంచి కొంతమంది సరే అవి కొన్ని నేను బాహటంగా చెప్పడం మంచిది కాదు జైలు జైలు నుంచి కొంచెం తప్పించుకొని సిక్స్టీన్ సెంచురీ అంటే రాజు ఉండేవాడు ఆ రాజు శిక్ష నుంచి తప్పించుకొని జైల్లో చంపేస్తారు అనేసి తప్పించుకొని ఆ పడవలో పోయిపోయి అక్కడెక్కడో తేల్తే చివరికి అది పోయి అమెరికా దేశంలో ఆగిందట అక్కడ వాళ్ళు ఏం చేసినారు అక్కడ విస్తరించి వాళ్ళు అక్కడ ఉన్న రియల్ అమెరికన్స్ ఉంటారు కదా ట్రైబ ట్రైబల్ జాతికి సంబంధించిన వాళ్ళు సంహరించి వాళ్ళ దేశాన్ని కబ్జా చేసుకుని దాన్ని పెద్దగా తీసుకున్నారు అనేసి ఒక స్టోరీ ఉంది ఒక రిపోర్ట్ లో ఒక బుక్ లో ఉంది ద బ్యాండ్ హిస్టరీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అనే ఒక పుస్తకంలో ఉంది అమెరికా దేశం ఎట్లా స్థాపించబడింది అంటే అక్కడ నుంచి కొంచెం మంది దొంగ జైలు నుంచి జైల్ నుంచి తప్పించుకొని పోయి అక్కడ సెటిల్ అయ్యిందని మరికొంతమంది పోయి ఆస్ట్రేలియాలో సెటిల్ అక్కడ ఉన్న చంపేసి వాళ్ళ రాజ్యాలు అక్కడ కట్టుకున్నారని అట్లా కొన్ని ఉన్నాయి రిపోర్ట్స్ అవి ఎంత మటుకు మనం నమ్మము ఆ రిపోర్ట్స్ పట్టుకు అట్లున్నాయి బట్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆ వాక్యము ఆ రీతిగా వాళ్ళ జీవితంలో నెరవేరింది యూరోప్ నుంచి పుట్టినయ్యే ఈ రెండు మూడు అంటే మొత్తం మూడు ఖండాలవి యూరోప్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తర్వాత ఆస్ట్రేలియా ఈ మూడు ఖండాలు యాపెత్తు సంతతి సంబంధించి మనమంతా పెద్ద కుమారుని సంతానం ఏషియన్స్ ఆసియా ఖండస్ ఖండంలో ఉన్న వాళ్ళ పెద్ద కుమారుడు అయితేనేముంది చిన్న కుమారుడు అయితేనేముంది అసలైన కుమారుని సంతానం మనం కావాలా యశ్ సంతానం అయితేనే మనకి పర్లవరాజ్యము ప్రాప్తిస్తుంది పెద్ద కుమారు నోవా పెద్ద కుమారు అని చెప్తాను విరవీగా అసలేదు అది పనికిరాని అది అవన్నీ గతించిపోయినాయి ఓల్ రెండు వేల సంవత్సరాల క్రితం ఉంటే నువ్వు గిరవరీగా వాడిని మేము కానీ పనికిరానిది అవన్నీ ఇప్పుడు ఆలోచించడం ఎందుకంటే అవన్నీ గతించినాయి కాబట్టి నేను సౌత్ ఇండియన్ నేనే రియల్ ఇండియన్ నార్త్ ఇండియన్ వాడు యూరోపియన్ అని చెప్పుకొని విభజించుకోవడం కూడా తప్పు ఎందుకంటే ఇందులో యూదుడని గ్రీసు దేశాస్తుని భేదం లేనే లేదు దాసులని స్వతంత్రానికి భేదం లేదు స్త్రీ అని పురుషు అని భేదం లేనేలేదు గ్రీసు దేశాస్తుంటే యూరోప్ అదవుతుంది మీకు యూదుడు ఏ దేశస్తున్నాడు చెప్పండి యూదుడు నీది ఎలాదా ఇస్రైల్ దేశం ఎక్కడుంది యూరోప్ లో ఉందా ఏషియాలో ఉందా దాని వింత ఏంటంటే అది సగం ఏషియాలో ఉంటుంది సగం యూరోప్లో ఉంటుంది అది అదంతా వింతరకమైన జంతువు అది ప్రతి దేశానికి జంతువుతోనే పోలుసా కదా బైబుల్లో ఇది ఎలిఫెంట్ ఇది ఈ దేశం ఎలిఫెంట్ కాదా అంతేనా మన దేశం ఎలిఫెంటే కదా ముద్ర అర్వాత మన దేశానికి ముద్ర సింహమా కాదు అది నీ రూపాయింట్ మీద ఉంటుంది కానీ ఈ బయట దేశస్తులకి ఇండియా అంటే ఎలిఫెంట్ చూపిస్తారు మీరు ఎక్కడన్నా గేమ్స్లల్లా స్పోర్ట్స్ అలా చూడండి ఇండియా అంటే ఎలిఫెంట్ తో పోల్చబడింది జర్మనీ చిరుతపులితో పోల్చబడుతుంది తర్వాత రష్యా ఎలుగుబంటితో పోల్చబడుతుంది అమెరికా పక్షిరాజుతో పోల్చబడుతుంది ఇంగ్లాండ్ అంటే లయనే సింహంతో పోల్చబడింది కాబట్టి ప్రతి దేశము ఒక జంతువుతో పోల్చబడింది ఇవి మీరు అనుకుంటున్నారా యాక్సిడెంట్స్ అని యాక్సిడెంటాల్ గా జరిగినాయి అనుకుంటున్నారా ఖచ్చితంగా అది దేవుని ప్రణాళిక ప్రకారంగా నేను వేస్తాను ప్రతి దేశము ఒక జంతువుతో ముడిపడి ఉంది దాని చిహ్నం ప్రతి దేశం ఒక చిహ్నం అది ఇండియా అంటే ఐరవాతమంటారు అంటే ఇవన్నీ జంతువులు ఈ లోకమంతా జంతువులుగా తయారైంది అన్న విషయాన్ని మనకి ప్రభు చూపిస్తుంది ఈ రోజు ఇవన్నీ ఆశ్చర్యమే ఎందుకంటే ఆయన ఎంతో జ్ఞానవంతుడు కదా అసూర్యులు సింహాల మీద సవారీ చేసేవాళ్ళు అసలు ఎవరన్నా విన్నారా మీరు ఎవరన్నా అట్లా సవారీ చేస్తాడా యుద్ధాలకి సింహాల మీద పెట్ట అసూరియులు మనం ఒకరోజు ధ్యానించడం అనుకుంటే సింహాల మీద యుద్ధం పోతే చెప్పండి పరిస్థితి ఆడు సైనికుడు దాన్ని ఎందుకు నిలబడగలడా అసాధ్యం అందుకే అసూరి తర్వాత మనం చూస్తాము బబులోను కాలంలో వాళ్ళు ఆ సింహాలని దాని టైంలో దాంట్లో వేస్తారు గుహలో ఎన్నో ఉంటే సింహాల గుహలో ఎందుకు పెట్టుకుంటారు సింహాలు చాలా వింతరకమైన మనుషులు ఆ రోజులలో వాళ్ళు వాళ్ళు సింహాలన్నీ వశపరుచుకున్నారు తేమ్ చేసుకున్నారు వాటిని వశపరచుకొని వాళ్ళ గుహలలో పెట్టుకున్నారు ఎవడన్నా శిక్షించాలంటే దాంట్లో పడేషెట్లు మనకు తెలుసు కదా అది దాని వల్ల మంది సాదృశ్యం అని మనం ఎన్నిసార్లు దేనిస్తాం అందుకే దాని ఎవరికి దొరకలేదు ఆ బంగారు ప్రతిమని అందరూ సాస్తాంగపాడి పూజించినప్పుడు శత్రుఘ్నేశ్వర్ అభ్యజ్ఞానం దొరికిపోయినారు గొప్ప వాళ్ళు కాబట్టి ఇవన్నీ మనల్ని చిహ్న పరంగా దేవుడు చూపిస్తూనే ఉన్నాడు పాత నిబంధన కాలం నుంచి కాబట్టి ఓడలో ఉన్న ఈ పలు రకాల జీవరాశులు కాబట్టి ఆ ఓడ మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యము అందులో అన్ని రకాల జీవరాశులు ఉన్నాయి అన్న విషయాన్ని ప్రభు చూపిస్తుంది సంఘంలో కూడా ప్రతి రకమైన మనిషి ఉంటాడు అన్న విషయాన్ని మనకు చూపిస్తాడు ప్రభు అనేసి మనం విరవిగద్దు నేనేదో స్పెషల్ గ్రూప్ లో ఉన్నామన్న అతిశయం అవసరమే లేదు అది మన గొప్పతనం కాని కాదు అన్న ఆ ఆ ఆలోచన నీకు రావాలా లక్షా 44 నాలుగు వేల మందిలో మన ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకొని ఇవి ఎందుకు మనకు చూపిస్తున్నాడు గొప్ప జనాన్ని కూడా అందులోకి లాక్క రావాలా అన్న పని కొరకు కాబట్టి ఓడ నువ్వ కాలంలో ఆరంభమై మనకి యోన కాలంలో అనిపిస్తుంటది యోన ఎక్కిన పడవలో ఓడలో ఎంతమంది ఉన్నారు ఎవరు వాళ్ళు మీరు గమనించండి ఇది ఖచ్చితంగా పరశుదాత్మ నడిపే పని నువ్వు ఇది మనుషులు రాసింది కాదు బైబుల్ ప్రతి మత గ్రంథము ఒక్క వ్యక్తే రాసిండు ఒకటే వ్యక్తి రాసిండు ప్రతి మత గ్రంథం నువ్వు అనొచ్చు గబిరేల్ దూత రాసిచ్చిందే కాబట్టి దూత ఒకటే రాసిచ్చింది అని అది ఎంతమంది నిజమో మనకు తెలియదు దానికి ఎవిడెన్స్ లేదు వాళ్ళు నమ్ముతారు గుడ్డి అంతే మహమ్మద్ ప్రవక్తకి ఇచ్చింది గబ్రయేల్ దూత అదొక మత గ్రంథం అట్లనే రామాయణం వాల్మీకి రాసిండు బుద్ ఒక గ్రంథం అంటుంది దాని ఒక వ్యక్తి రాసిండు జైన మతస్థులకి వాళ్ళ కొంటే జీ ధర్మ ఏమంటారు వాళ్ళ మత గ్రంథంని జీన్ వాణి అంటారు ఒక వ్యక్తి రాసింది దాన్ని ఏ మత గ్రంథాన్ని అయినా ఒక వ్యక్తి రాస్తాడు కానీ బైబిల్ ఒక వ్యక్తి రాసింది కానే కాదు ఇంచుమించు ముప్పై మంది దగ్గర దగ్గర థర్టీ థర్టీ ఆథర్స్ ఉంటారు అరవై పుస్తకాలు ముప్పై ముప్పై మంది ముప్పై మంది రాసినారు మూడు సంవత్సరాలు పట్టింది దాన్ని రాయడానికి రోజు రాయలే ఒక వారం ఒక సంవత్సరం పట్లే ఆయన వాళ్ళకు ఒక వారము ఒక సంవత్సరం ఒక రోజు కానీ ఇది మూడు వేల సంవత్సరాలు పుస్తకం ఇది కానీ ఒక స్థలం రాసిందా ఎన్నో దేశలల రాయబడ్డ పుస్తకం ఇది ఒక గ్రంథం ఒక దేశాలలో రాస్తే ఇంకొక గ్రంథం ఇంకొక దేశాలు రాయబడింది ఒక గ్రంథం ఈసారి దేశాలు రాయబడింది ఇంకొక గ్రంథము అనిల దేశాలలో రాయబడింది రకరకాల దేశాలలో రాయబడి అన్ని జతపరచబడి ఈ రోజు నీ చేతిలో ఉంది ఒక్క వ్యక్తి రాస్తే పర్ఫెక్ట్గా ఉండాల కానీ పది మంది రాస్తే పర్ఫెక్ట్ గా ఉండొద్దు కానీ ఒక వ్యక్తి రాసిన ఆ పుస్తకాలలో ఏవి కూడా పర్ఫెక్ట్ గా ఉండవు అన్ని తోక తల అడ్డుకునే కానీ ఇది ముప్పై మంది రాసిన మూడు వేల సంవత్సరాలు పట్టిన పర్ఫెక్ట్గా మొదలుకొని ప్రాణం వరకు ఒకటే మెసేజ్ రక్షణ సందేశం మొదటి నుంచి లాస్ట్ వరకు ఒకటే సందేశం రక్షణ అంత పర్ఫెక్ట్ ఏ పుస్తకం ఉండదు కొంతమంది కావాలని వెతుకుతూ ఉంటారు తప్పులు కానీ అవి తప్పులు కావని తెలుసు అయినా కానీ వాటిని తప్పులా హృదయంగా ప్రయత్నిస్తూ ఉంటారు అరీతిగా చెప్పి ఇది తప్పు అని ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ వాళ్ళు అందరు విఫలమవుతారు ఎవరు కూడా ప్రూవ్ చేయలేరు దాన్ని తప్పని ఎందుకంటే అందులో జీవముంది సరే ఆ పుస్తకంలో ఏం లేదు ఆ పేపర్స్ అలా లేదు ఆ వాక్యం హృదయంలో పోయినప్పుడే జీవం ఉంటుంది కాబట్టి దాన్ని వాడు కాల్చినా దాన్ని తిట్టినా దాన్ని తొక్కినా దాన్ని పడేసినా నువ్వేం సెన్సిటివ్ ఫీల్ కావద్దు ఎందుకంటే అవి జరుగుతున్నాయి ఈరోజు ప్రపంచం అంతటా వాళ్ళ మతగ్రంథాలను ముట్టు మొత్తం కాల్చిపడేస్తారు దేశాన్నంతా దానికి ఏమి జరిగినా మొత్తము రక్తపాతం జరుగుతారు అంటే వాళ్ళు పుస్తకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు మనం ప్రాధాన్యత ఇస్తున్నాం పుస్తకానికి దాంట్లో ఉన్న వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాం ఈ విషయాలు మనం జాగ్రత్తగా నేర్చుకోవాలా ఎవరైనా కళ్ళ ముందు అని చేస్తే ఫీల్ అవుతావా నువ్వేం ఫీల్ కావ ప్రా వాడు ఏం చేస్తుంటో వా తెలియదు ప్రభావాన్ని క్షమించి ప్రభావా అన్న చిన్న ప్రార్థన నీకు నిజంగా వాళ్ళకి తెలియదు వాటి తెలిస్తే వాటిని అక్కడ చేయడు కదా కాబట్టి ఓనా పడవలో కూడా రకరకాల బిజినెస్ మ్యాన్ ఉన్నారు తార్సిస్ అనే పట్టణానికి వాళ్ళు బయలుదేరుతున్నారు వర్తకం జనం కొరకు కాబట్టి ఈ లోకం బిజినెస్ తో కూడింది మతపరమైన జీవితము బిజినెస్ తో కూడింది అన్న ప్రభు అన్న విషయం మనకి ప్రభు ఎన్నిసార్లు జ్ఞాపం చేసినాడు కాబట్టి బిజినెస్ తో కూడిన అన్ని నాశనం కావాల్సిందే ఎందుకంటే అక్కడ మనికి ప్రాధాన్యత మని దేవతగా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఎప్పుడైతే ఈ లోకాన్ని నువ్వు దేవతలగా పోలుస్తున్నావో అక్కడ ఖచ్చితంగా నాశనం జరగాల్సిందే మనం ఈ లోకంలో ధనాన్ని ఆర్జించడానికి ప్రయత్నిస్తలేం అది మతపరమైన క్రైస్తవ జీవితంలో ఉన్నది బోధ ఈ రోజు ప్రపంచమంతట దేవుడిని సమృద్ధిగా ఆచరించను నువ్వు అడంబరంగా జీవించాలా ఆయన కొరకు వైభవంగా జీవించాలా టిక్ఠాక్ గా జీవించాలా దేవుడిని ఆశ్రించి ప్రమోషన్స్ ఇస్తాడు నీకు లక్కీ డ్రా దొరుకుతుంది అట్లా ఉన్నాయి నీకు లక్కీ డ్రా వస్తుంది నిక్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి పైసలు తిరిగి రిఫ్ రిఫండ్ వస్తాయి నువ్వు కట్టింటావు ట్యాక్స్ అని వాళ్ళు రిఫండ్ చేస్తారు నీకు దేవుడు అరితిగా వాటిని మారుస్తాడు అని బోధలు ప్రకటించి మనుషుల్ని ఐశ్వర్య బోధ తట్ట ఆ ఓడ ఈరోజు వర్తకంతో నిండింది బిజినెస్ అందుకే ప్రభున్నాడు నా దేవుని నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా మార్చారు దొంగలు ఏం చేసుకుంటాం దొంగల మైండ్ ఎక్కడ ఉంటుంది ధనం మీదనే ఉంటుంది కాబట్టి మతాలలో అంతా ధనంతో ఉంటది ఏ మతం తీసుకున్నా ఒక స్పెషల్ మతం అని నేను చెప్తలేను మొదటి నుంచి కూడా ప్రతి మతంలో ధన వ్యామోహమే ఉంటుంది క్రైస్తవ జీవితంలో కూడా ధన వ్యామోహం ఎక్కువ తీరొచ్చు ఇంకా అందరికంటే చెప్పాలంటే ఎక్కువ ధన వ్యామోహం వీలకే ఉంటుంది అందుకే ఈ ఓడలు మనకు సంబంధించిన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా కాబట్టి మూడవ భాగము అంతేనా మనం ఎంత గెలిచిన ఓడల్లో మూడవ భాగము నాశనమాయను నాశనము అనేటి మీరు బాగా చేసుకోవాలి నాశనం చాలా ప్రాముఖ్యమైన పదం అది కాబట్టి ఓడలు అన్నప్పుడు జేమ్ స్టాంగ్ నంబర్స్ ఫార్టీ వన్ ఫార్టీ త్రీ అందులో ఏముందంటే ప్లాయ్ ఆన్ అనేది అది అది నేను అనుకుంటా ఫ్లాయ్ ఆన్ అనేది హీబ్రూ పదమో లేక లాటిన్ పదమో నాకు తెలియదు అక్కడైతే అట్లనే ఉంది ఫార్టీ నుంచి వచ్చింది అది ఫార్టీ వన్ ఏముందంటే ఆ సెయిలర్ అంటే ఒక నావికుడు అని అర్థం అంటే ఓడ అంటే ఒక నావికునికి సంబంధించింది అన్న విషయం చూపిస్తుంది ఈ జేమ్స్ టాంగ్ నంబర్స్ దాని తర్వాత ఒక వెసల్ అని రాయబడింది వెసల్ వెసల్ అంటే పాత్ర ఒక పాత్ర అని కూడా రాయబడింది ఫార్టీ వన్ లో ఒక నావికుడు ఒక పాత్ర ఇంకో రీతికి చెప్పాలంటే షిపుణి వెసలు అంటారు ఇంగ్లీష్ లో పెద్ద వెసల్ వస్తుంది విశాఖపట్నంకి యూరోప్ నుంచి ఒక వెసల్ వచ్చింది అంటారు వెసల్ షిప్ని వెసలు కూడా అంటారు ఇంగ్లీష్ లో కానీ మనం అర్థం చేసుకోవాలి నావికుడు షిప్ అంటే పోల్చబడింది అసలు షిప్ అనేది నిజంగా షిప్ కాదు దాని ఆత్మీయ సత్యం ఏంటంటే అది ఒక నావికుడికి సాదృశ్యంగా ఉంది దాని అది ఒక పాత్రకి సాదృశ్యంగా ఉంది కాబట్టి ఇది గొప్ప గొప్పవాని ఇంట్లో పలు రకాల పాత్రలుంటాయి అన్న విషయాన్ని మనం ఎక్కడ తిమ్మతి రాష్ట్ర రెండో అధ్యాయ గొప్పవాని ఇంట్లో పలు రకాల పాత్రలు ఉంటాయి కొన్ని ఘన ఘనత కొరకు వాడబడేవి కొన్ని ఘనహీనత కొరకు వాడబడేవి ఘనహీనత కొరకు వాడబడేది అంటే సునాయసంగా అర్థం చేసుకోవడానికి ఏంటంటే మన ఇంట్లో బకెట్స్ ఉంటాయి కిచెన్లో కూడా బకెట్స్ ఉంటాయి టాయిలెట్లో కూడా బకెట్స్ ఉంటాయి మళ్ళీ రెండు పాత్రలే కదా కిచెన్లో కూడా మగ్స్ ఉంటాయి టాయిలెట్లో కూడా మగ్స్ ఉంటాయి మళ్ళీ టాయిలెట్లో వాడబడే మగ్స్ కిచెన్లో వాడతామా అది సింపుల్ అండర్స్టాండింగ్ కాబట్టి అయన మహిమ కొరకు వాడబడే పాత్రలున్నాయి ఆయన గనహీనంగా కొనిటి వాడుకుంటాడు వాటి వల్ల కూడా ఆయన మహిమపరచబడతాడు గొప్పవాని రెండు రకాల పాత్రలు ఉంటాయన్న విషయాన్ని మనం అక్కడ కాబట్టి షిప్స్ లో ఇక్కడ ఏముందంటే ఒక నావిప్పుడు అనుంది దాని తర్వాత లెసల నుంది తర్వాత షిప్పింగ్ అని కూడా షిప్పింగ్ షిప్పింగ్ అంటే తెలుసా మీకు ఇక్కడ నుంచి అక్కడికి పంపించినది అని షిప్పింగ్ అంటారు అంటే అన్నింటినీ షిప్లా పడేసి పంపించడం అని షిప్పింగ్ అంటే మీరు ఫ్లిప్కార్ట్ ఏమైనా ఉంటే ఇప్పుడే షిప్ అయింది అంటారు ఆల్రెడీ షిప్డ్ అంటారు బెంగళూరు నుంచి హైదరాబాద్కి షిప్డ్ అయిపోయింది అంటారు అంటే అక్కడ నుంచి తరలించబడింది అని అర్థం కాబట్టి వీళ్ళందరినీ అందులో పడేసిండ్రు అని అర్థం ఆ ఓడలో అన్ని రకాల గుంపులు పడేయబడ్డాయి అది ఎక్కడికో పోతుంది షిప్ అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం అది నాశనానికే పోతుంది అని అక్కడ వాక్యం చేస్తున్నాం మూడవ భాగము నాశనమాయను అంతే కదా వర్ డెస్ట్రైడ్ పాస్టెన్స్ లో అంటే నాశనమైపోయినై అని అర్థం కాబట్టి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఫార్టీ వన్ ట్వంటీ లో క్యూ ఫార్టీ లో ఏముందంటే ప్లంజింగ్ త్రూ ద వాటర్ అని ప్లంజింగ్ అంటే నీళ్ళలో ముడగడం నీళ్ళలో దుంకడం అనర్థం ప్లంజింగ్ థ్రూ ద వాటర్ అంటే నీళ్ళలోకి పోవడము అనర్థం చెప్పండి నీళ్ళలోకి పోవడం దేనికి సంబంధించింది స్పెషలీ టు ఫుల్ఫిల్ టైమ్ అని కూడా ఉంది అక్కడ ఫార్టీ వన్ ఫిఫ్టీలో ఏముందంటే ద ఐడియా ఆఫ్ ప్లంజింగ్ త్రూ ద వాటర్ అంటే నీళ్ళ గుండె పోవడం పోవడము జలం జలం లలో పోవడము అని అర్థం టు పాస్ ఇన్ ఎసల్ అంటే నీళ్ళలో పోవడము ఆ పాత్రలోనికి నీళ్లు పోవడము అన్న విషయాన్ని అక్కడ చూపిస్తున్నాడు టు పాస్ ఇన్ ఎసెల్ తర్వాత ఫార్టీ వన్ ఏముందంటే టు ఫిల్ టు ఇంబ్యూ ఇన్ఫ్లుయన్స్ సప్లై తర్వాత టు ఫుల్ఫిల్ టైం అనుంది ఉంది అది అసలైన మీనింగ్ టు ఫుల్ఫిల్ టైం లేక అకంప్లిష్ ఫుల్ఫిల్ టైం అంటే ఒక కాలానికి సంబంధించింది ఒక సమయానికి సంబంధించింది విషయం దాన్ని మీకు చూపిస్తే త్వరలో దాని అకంప్లిష్ ఫుల్ కమ్ ఫర్నిష్ ఫర్నిష్ అనే పదం ఈ రెండు పదాలు మనం చూస్తాం ఫుల్ఫిల్ టైం ఒకటి అకంప్లిష్ ఒకటి దాని ఫర్నిష్ ఫుల్ అంటే ఫుల్ అంటే సంపూర్ణంగా అయింది అని అర్థం అంటే దాని లెక్క సంపూర్తి అయింది ఓడ నింపబడింది ఫుల్ నిండిపోయింది అని అర్థం అంటే ఈ కాలం వచ్చింది మొత్తం నిండిబడి నింపబడింది అన్న విషయం చూపిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు టైం వచ్చింది అంటున్నాడు సరే ఇది ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఫర్నిష్ అనే పదం చివరిగా చెప్పబడింది ఫార్టీ వన్ థర్టీలో టైం అని చెప్పి చివరి కష్టపడికి ఫర్నిష్ అనిది ఫర్నిష్ అన్నప్పుడు అలంకరించడం అనర్థం ఫర్నిష్ అంటే అలంకరించబడడం ఇప్పుడు మీరు చెప్పండి ఇది అలంకరించబడ్డ టైము ఓడ అలంకరించబడడం అనేది ఏంది నాశనం కావడం ఎన్ని మీనింగ్స్ ఉన్నాయి అందులో కాబట్టి ఒక్కొక్క దాన్ని జాగ్రత్తగా ధ్యానించినప్పుడు మనకి అవి అర్థమవుతాయి ఫస్ట్ లూకాసు వార్త ఇరవై అధ్యాయము లూకాసు వార్త ఇరవై అధ్యాయము ఇరవై వచనం లేఖనములలో వ్రాయబడిన అన్ని నెరవేరటకై అవి ప్రతిదండన దినములు ప్రతిదండన అంటే శిక్ష కదా లేఖనములలో వ్రాయబడిన అన్ని అంటే ప్రవచనాల అన్ని నెరవేరే టైం ఎంత బాగా చెప్పింది చూడేది అది మన ప్రభు నోట్ నుంచి వచ్చిన వాక్యం అది ఎవరో చెప్పింది కాదు ఇక్కడేమి చూడడం మొదసారి లేఖనములలో అంటే ధర్మశాస్త్రంలో బైబిల్లో లేక ప్రవక్తలలో ప్రవక్త పుస్తకాలలో వ్రాయబడినవి అన్నియు ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు అన్ని నెరవేరే టైం అన్నీయు నెరవేరుటకై అవి అంటే జంతువులు ప్రతిదండన దినములు అంటే వాటికి ప్రతిదండన దినములు జంతువులకి ప్రతి దండన దినములు అంటే ప్రతిదండన అంటే శిక్ష ఇది కాబట్టి ఫార్టీ అంటే ఈ దినములు ప్రతి దండన దినములు ఫుల్ఫిల్ అయితున్నాయి అంటే పక్కా అయితున్నాయి అని చెప్తున్నాడు అది మనం చూస్తాం మతశ్వరవార్ దినాల దిలో కూడా ఇదే వాక్యం ఉంటుంది ముప్పై ఇరవై మూడో వర్షంలో ఆ దినములలో గర్భిణీలకు పాలిచ్చి వారికి శ్రమ భూమి మీద మిక్కిలి ఇబ్బంది ఈ ప్రజల మీద కోపమును వచ్చును ఏ ప్రజల మీద కోపం వచ్చును మతపరమైన జీవితము గొప్ప మీద కోపం వస్తుంది అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు వారు కత్తి వాత ఎవరు గొప్ప ఎవరు పంపిస్తారు కత్తి దేవుడే పంపిస్తున్నాడు చెరపట్టబడిన వారై అంటే వీళ్ళందరూ అరెస్ట్ చేయబడతారు వీళ్ళని హంటింగ్ చేస్తారు అని ఎన్నిసార్లు మీకు చూపించిన వాక్యం ఎక్కడ దొరుకుతారు వీళ్ళు చలికాలం ఎక్కడ దొరుకుతారు విశ్రాంతి ఎక్కడ దొరుకుతారు అని హంటింగ్ చేస్తారు పండగల రోజు ఎక్కడ దొరుకుతారు ఫైవ్ స్టార్ హోటల్స్ అలా దొరుకుతారు గార్డెన్స్ అలా దొరుకుతారు ఇంకా ప్లేసెస్ లా దొరుకుతారు వీళ్ళు కాబట్టి వీళ్ళని హంట్ చేస్తారు అని అర్థనాడు చెరపట్టబడమంటే హంటింగ్ చేయడం బాగా అర్థం హంట్ చేసి అరెస్ట్ చేసుకోవడం గొప్ప జనం అందరూ ఆ రీతిగా అరెస్ట్ చేయబడతారు ఒక్కరు కాదు అందరు ఇది ప్రభు యొక్క కోపమన్న అన్న విషయాన్ని ఇరవై మూడవ వర్షంలో ఇరవై మూడేనా వారు కత్తి వాత కులుదురు చెరపట్టబడిన వారైస్త అన్యజనుల మధ్యకు పోదురు అన్ని జను అంటే సర్పములు వాళ్ళు ప్రభుని విడిచిపెట్టినాయి కాబట్టి అన్నిలు అయిపోతారు సర్పములు అన్యజనుల మధ్యకు పోదురు అన్యజనుల కాలము సంపూర్ణమరకు ఎరసిలేము అన్యజనుల చేత తొక్కబడును ఎప్పుడైనా చదివింటాయి వాక్యం అన్యజనుల చేత ఎరస తొక్కబడుతుంది అది మన మత్స్య కూడా చూస్తే విజ్ఞానోద్యంలో అన్ని జిల్లాల సంఖ్య కదా ఏముంది అక్కడ అన్ని తర్వాత అన్య జిల్ల కాలము సంపూర్ణం అది ఫుల్ఫిల్ టైం ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ టైం అంటే అది అర్థం అన్ని యొక్క కాలము సంపూర్ణం కావాలా అంటే సర్పంలో తేళ్ల పని ఫుల్ కావాలా వాళ్ళ టైం కంప్లీట్ కావాలా వాళ్ళు చేసే పని కంప్లీట్ కావాలా అంటే మొత్తం ఆ గుంపులన్నీ జమ అయిపోవాలా దేని గుంపులకు అది వెళ్ళిపోవాలా ఆ టైం అయిపోతుంది అయితే ఇది అర్థం చేసుకోవాలంటే మనం అసలు దాని గ్రంథంలోనే ఒక వాక్యం అది ఎప్పుడు నేను మీకు చెప్పలేదు దాని గ్రంథంలోని డెబ్బై వారాలకు సంబంధించిన బోధ అది మనం ఎప్పుడు ధ్యానించలే ఇక్కడ కానీ ఒకరోజు మనం దీనింగా ధ్యానించాల్సి ఎందుకంటే ఆ డెబ్బై వారంలో చివరి వారమే మన ప్రభు చనిపోయిన టైం అన్నట్టు అంటే అరవై తొమ్మిదవ వారం నుంచి ఆరంభం అరవై తొమ్మిదవ వారం ముగించగానే మన ప్రభు పట్టబడము ఆ వారమంతా శ్రమను అనుభవించి మరణించడం చూస్తాం అయితే ఆ వారంలో ఏం జరిగింది అనేది ప్రవచనాలు చాలా ఉంటాయి అంటే అరవై వారం ముగించగానే డెబ్బై వారం ఆ డెబ్బై వారం అంటే ఏడు దినాలు ఆ ఏడు దినాలలో ఎన్నెన్నో ప్రవర్శనలు నెరవేరుతాయి అవి నేను మీకు వీలైతే చూపిస్తలేకుంటే వచ్చానో నేను చూపిస్తాను కొంచెం కష్టమేదే ఆ ప్రవర్శనలు ధ్యాని ప్రవర్శనాలు ధరించాలంటే కానీ మన ప్రభుకి సమస్తం సాధ్యం నీకు నేర్చుకోవాలన్నా తప్పన ఉంటే అని ఖచ్చితంగా చూపించేవాడు కాబట్టి అన్యజనుల సమయము సంపూర్తి అగు వరకు ఎరుసలేము అన్యజనుల చేత త్రొక్కబడుతుంది కాబట్టి ఎరుసలేం అన్నప్పుడు ప్రకృతి సహజమైన ఎరుసలేం కాదు ప్రపంచమంతటా క్రైస్తవ బోధ ప్రకృతి సహజమైన ఎరుసలేం గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమంటారు ఈ ప్రవచనము మన ప్రభు చెప్పిన ప్రవచనం ప్రకారంగా అన్యజనులంటే నాన్ జూవిష్ లేకపోతే ఇస్రాయల్ దేశం చుట్టూ ఉన్న చూస్తుంటారా కొన్ని దేశాలు అరబ్ దేశాలు అరబ్ దేశాలు అన్ని దేశాలు కాబట్టి అవన్నీ వచ్చి ఇస్రాయల్ దేశం మీద పడతాయి అన్న విషయాన్ని వాళ్ళు ప్రకటిస్తున్నారు కానీ దేవుడు తప్పకుండా వాళ్ళని తరబేస్తాడు తన బిడల్ని కాపాడుకుంటాడు అని వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు మతపరమైన సేవ కానీ ప్రభు మనకి ఎప్పుడో చూపించండు అసలైన ఇస్రాయల్ అసలైన ఎరుసలేమో మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యం ఉంది తర్వాత ఈ అన్య జనులు అనేటి సర్పముల తేళ్లకు సంబంధించింది వారి చేత వీళ్ళందరూ తొక్కబడతారు గొప్ప అందరూ సర్పంల చేత చేత తేళ్ల చేత తొక్కబడతారు వాళ్ళ టైం సంపూర్తి కాబోతుంది అందుకే తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభ కాలము వచ్చి ఉన్నది అంటే రెండు వేల వచ్చింది ఇప్పుడు కాలము సంపూర్తి అవుతుంది అన్న విషయాన్ని మనం లూకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం నుంచి చూస్తాం ఇంకా కొన్ని ఉన్నాయి వాక్యాలు నేను అవన్నీ ముగించలేదు ఇరవై ఇరవై మూడు వరకు చూస్తూ చూస్తూ తెలిసిపోతుంది ఆ వాక్యం వారు కత్తి సమస్తమైన అన్ని జిల్లాల మధ్యకు పోదురు వాళ్ళంత వాళ్ళు పోతున్నారు ఏం చేస్తాం సర్పంల తేలి సహవాసంలో పోతున్నారు వాళ్ళు వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు మన మాట వింటలేరు మనమేం ప్రయాసపడుతున్నాము వాళ్ళకి ఇవన్నీ చూపించాలని కానీ వాళ్ళు తిరిగి వాళ్ళ దగ్గరకే పోతున్నారు అన్ని సహవాసంలో ఉన్న వాళ్ళు అన్ని జిల్లల ఆచరణ అభ్యసిస్తారు నియమక దినములు సంపాతులు వాటికి ప్రాధాన్యత ఇచ్చినారు అవన్నీ నీళ్ళ వంటివే గానీ వాళ్ళు నిజ స్వరూపాన్ని వెంబరించకుండా నీళ్ళని వెంబరిస్తారు ఈరోజు కూడా క్రైస్తవ సంఘము నీళ్ళని వెంబరిస్తుంది చేస్తున్నాం మరియు ఇరవై ఐదవ వచనంలో సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును కాబట్టి ఇవన్నీ గొప్ప జనం సంబంధించిన బోదాలి ఇవన్నీ విషయాలు వీళ్ళందరూ శ్రమల పాలు కాక తప్పదు అన్న విషయాన్ని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది దాని తర్వాతనే మనుషుకుమని రాకడానికి దాని తర్వాత వాచనం ఇవన్నీ నెరవేర్నాకనే మనుషుకుమన్ రాకడా అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన వచ్చి సింహాసనం మీద కూర్చుంటాడు అప్పుడు తీర్పు తీర్చబడతాయి పుస్తకాలు విప్పబడతాయి అందరూ ఆయన సన్నిధిని ఇవలసి వస్తుంది మృతులు సజీవులు అందరూ ఆయన సందాల్సి వస్తుంది తీర్పు పొందక తప్పదు అన్న విషయాన్ని కానీ మనకు మటుకు తీర్పు లేనిందుకు మనం ప్లీజ్ మనకి తీర్పు ఉండదు గొప్ప లక్ష నాలుగు మందికి తీర్పు ఉండదు తీర్పు పొందుతున్నారు శమల గుండ పోయి వస్తున్నారు అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం ప్రాణ గ్రంథం పదకొండవ అధ్యాయంలో చూస్తాం అది ఎట నెరవ అనేది అక్కడ చెప్పబడింది లూక వార్తలు చెప్పబడింది పదకొండవ అధ్యాయం మొదటి రెండు వర్షాలలో మరియు ఒకటి చేతికర్ర వంటి కుల నాకిచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము ఇది మట్టప గు గుండెకి సంబంధించిన పోదా కొలత అన్నప్పుడు మట్టప సంబంధించిన పోదా కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాడు అప్పుడు మనం మట్టప గుండె ధ్యానించినప్పుడు దీర్ఘంగా ధ్యానించినాం ఇప్పుడు మన అంత దీర్ఘంగా మనం చూడము కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే కొలత వేస్తే ఎట్లా ఉంది అన్న అక్కడ చూపిస్తున్నాడు ఇక్కడ దాని కొలత వేస్తే అది కొలత కరెక్ట్ గా లేదు అని చెప్తున్నాడు దాని తర్వాత ఆలయమునకు వెలుపట్టి ఆ వరమును కొలత చెయ్యక విడిచిపెట్టుము అంటే అంతటి కొలత వేయదు కొంత భాగాన్ని విడిచిపెట్టమంటాడు ఎందుకు అది విడిచిపెట్టమంటాడు అది అనిలకు ఇయ్యబడను వారు నలభై నెలలు పరుషుత కాలితో త్రకుదురు ఇది ప్రణంగతున్న వాక్యం ఇది ఎన్ని వారాలను అక్కడ ఎన్ని అక్కడ నలభై వారములు అంతేనా అంటే ఎంత డివైడూర్ మూడున్నర సంవత్సరాలు కదా నలభై రెండు నెలలు పరిశుధ పట్టణం ను కాలితో త్రొక్కుదురు కాబట్టి పరిశుభట్నం అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి ప్రకృతి సజ్జమైన పరిశుధ కాదు ఆత్మీయమైన పట్టణం అది క్రైస్తవులకు సంబంధించింది వాళ్ళందరూ త్రొక్కబడతారు ఎంతకాలం మూడున్నర సంవత్సరాలని చెప్పబడుతుంది సరే నిజంగా మూడున్నర సంవత్సరంలా అనేది మనం నేర్చుకోలే తర్వాత నేను నా ఇద్దరు సాక్షులకు అధికారము ఇచ్చదను వారు గోనె పట్ట పట్టు ధరించుకొని వీని రెండు వందల సరే అది కూడా ఎన్ని దినకెట్టండి అవి ఎన్ని ఎన్ని నెలలు ఎన్ని వారంలో లెక్క తర్వాత ఇప్పుడు అవసరం లేదు అక్కడ మటుకు నంబర్స్ ఉన్నాయి మన మేమంతంగా వాటి గురించి వరిగా అవసరం ఇద్దరు సాక్షులకు సంబంధించిన బోధన చాలా మనం గణించినాం వాళ్ళందరూ గొప్ప జనం సాదృశ్యము వాళ్ళకందరికి శక్తి ఉంది గాని వాళ్ళు ఒక్కరు కూడా అద్భుతాలు చేసినట్టు మనం చూడడం మా అధ్యాయం అంతటా మోసేకి ఏలియాకున్న శక్తులు వాళ్ళకు కానీ వాళ్ళు ఎవరు కూడా అవి చేయలేదు తర్వాత ఏం చేశారు అంటే వాళ్ళకి ఇచ్చిన అభిషేకాన్ని వాళ్ళు వాడుకోలేకపోయినారు అన్న విశాఖ చూపిస్తాడు దాని తర్వాత వారి మీద వారిని వశపరచుకుంది లోపరుచుకొని వాళ్ళని సంహరించింది అన్న విశాఖలు చూస్తాం అంటే వాళ్ళందరు మరణిస్తారు ఇద్దరు సాక్షులు వాళ్ళందరు మరణిస్తారు వాళ్ళు సాక్ష్యం ఇచ్చే టైంకి లేట్ అయిపోయింది అన్న విషయాన్ని మాట్లాడుతున్నాం మనం అప్పుడు బుద్ధి తెచ్చుకున్నారు వాళ్ళు అప్పుడు వాళ్ళ మీదకి ఆత్మ వచ్చింది కదా అప్పుడు చూస్తాం వాళ్ళందరూ మరణించినాక అప్పుడు వాళ్ళ మీదకి ఆత్మ వచ్చినాక దాని తర్వాత వాళ్ళు ఆయన సన్నిధి కొనిపోబడుతున్నారు కాబట్టి వాళ్ళు మరణించినాకనే కొనిపోబడతారు అన్న విషయాన్ని కల్పిస్తున్నారు దేవుడు మనకి కాబట్టి ఎప్పటివరకు పరిశుద్ధ పట్టణము అన్ని జన్ల కా త్రొక్కబడు కాలము నలభై నెలలు అందుకే ఇందాక మనం చూసినట్లు ఫార్టీ వన్ మొదటిదేమో అన్ని జన్ల కాలము సంపూర్తి కావాలా అనేది ఒక అంశం అయితే రెండవది వచ్చి ఫర్నిష్ అన్న పదం చూస్తున్నాం చివరికి ఫార్టీ వన్ లో చివరికి ఉన్న పదము ఫర్నిష్ ఫర్నిష్ అంటే అలంకరించబడడం అది మతైసు వార్త ఇరవై అధ్యాయము పదో వర్షంలో మనం చూస్తాం మత్యసు వార్త ఇరవై అధ్యాయము పదో వర్షంలో ఈ పెళ్లి విందుకు సంబంధించింది ఇక్కడ తండ్రి కుమారుడు అన్న విషయాలు మనం చూస్తాం ఇక్కడ తండ్రి తన కుమారుని వివాహం కొరకు అనేకని ఆహ్వానించాడు కానీ ఎవరు రాలేకపోయాడు అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తాం ఈ రెండవ అధ్యాయం చాలా ముఖ్యమైనది ఇందులో ఎన్నో ఆశ్చర్యకరమైన ప్రవర్నాత్మకమైన విషయాలు దేవుడు మన కొరకు ఆయన పెండ్లి విందుకి ఎవరు రాడు చివరికి ఆ విషయాన్ని మనం అక్కడ చూస్తాం చూడండి అక్కడ పర్లవరాజ్యము తన కుమారుని కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది ఆ పెళ్లి విందుకు పిలబడిన వారిని రపించటకు అతడు తన దాసులను పంపినప్పుడు దాసులు అన్నప్పుడు లక్షా మంది ఎప్పుడన్నా నీ జీవితము దాసుని జీవితం సంపూర్ణంగా సమర్పించుకున్న జీవితం ఏ పని చెప్తే ఆ పని ఏ టైం చెప్తే ఆ టైం రెడీగా ఉండాలండి వారు రానులకు కాగా అతడు ఇదిగో నా సిద్ధపరిచి ఉన్నాడు ఎద్దులను కొవ్విన పశువులను వదించి ఉన్నాడు వదింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది పెళ్లి విందుకు రండ్ అని పిలువడిన వారితో చెప్పుడునే తన దాసులను వేరే దాసులను అంటే టైమింగ్ ఇది ఇది ఇంకొక ఉపమానం కూడా ఉంది తెల్లవారి జామున కొంతమందిని తొమ్మిది గంటలకి కొంతమందిని సాయంత్రం వరకు కొంతమందిని అలా నాలుగు గుప్పులు కనిపిస్తాయి మనకి కాబట్టి బాగా అర్థం చేసుకోండి అవి జాగ్రత్తగా ఆయన అవన్నీ అక్కడ పెట్టిండు ప్రకృతి సహజంగా ఉన్నవానికి అవి అర్థం కావు ఎందుకంటే వారికి అనుగ్రహించబడలేదు అన్నాడు అవి ఆత్మీయంగా ఎదుగుతున్న వాళ్ళకి అవి అనుగ్రహించబడ్డాయి కాబట్టి వాళ్ళేవి చూడగలరు కాబట్టి ఇప్పుడు చూడండి మరొక దాసులను వేరే ఒక దాసులను కదా వేరే దాసులను పంపాను కానీ వారు లక్ష్యము చేయక నువ్వెంత ప్రయాసపాడు వాడిని లక్ష్యం చేస్తలేరు గొప్ప జనం లక్ష్యం చేయరు వాక్యాన్ని అని చెప్తున్నాడు కానీ వాళ్ళు లక్ష్యం చేసే టైం చాలా లేట్ వాళ్ళ గొంతుల మీద కథలు ఉన్నప్పుడు అప్పుడు బుద్ధి తెచ్చుకుంటారు తకినవారు అతనే అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులబెట్టించెను అంతా కాల్చిపడదు అంటే అది చూడండి ఆయన శిక్ష పట్టణం అన్నప్పుడు పరుశుద పట్టణం పరుశుద పట్నం ఖచ్చితంగా కాల్చివేయబడుతుంది అది ప్రకృతి సహజంగా అయింది గతంలో చాలా అది కాల్చివేయబడింది ఆ పట్టణం కానీ ఇది ఆత్మీయంగా కాల్చబడబడుతుంది అది మటుచిన్న కొండ అది కాల్చబడబోతుందన్న విషయాన్ని దేవుడు చెప్పిస్తున్నారు మనకి ఆయన కోపం దాని మీద రగులుకున్నది కాబట్టి ఎనిమిదవ వర్షంలో అప్పుడతడు పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది కాని పిలువబడిన వారు పాత్రలు కారు సర్పండ్లు పాత్రలు కారు బాగా అర్థం చేసుకోండి ఎందుకు పాత్రలు గారు ఆయన అన్నాడు కూడా ఎవరు నాకు పాత్రలు మత్స్సు వార్త పదోధ్యం నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించారు నాకు పాత్రలు కారు కాబట్టి వాళ్ళు ఎవరిని ప్రేమించారు చెప్పండి సర్పంలో తేలి ధనాన్ని ప్రేమించినాయి ఈ లోకాన్ని ప్రేమించినాయి దుష్టత్వాన్ని ప్రేమించినాయి మతపరమైన బోధను ప్రేమించినాయి మనుషుల కల్పితాలను ప్రేమించినాయి కాబట్టి వికృతంగా తేరైనాయి అవి జంతువులాగా తయారైనాయి కాబట్టి వాళ్ళు ఆయనకి పాత్రలు కాయన యోగ్యత ఆయన పక్కన యోగ్యత లేదు వాళ్ళకి ఆయన సన్నిధిలో ఆయన పెళ్లి విందులో పాల్పొందే యోగ్యత వాళ్ళకి లేదు ఆ విషయాన్ని మనకి ఇక్కడ ప్రభు చూపిస్తున్నాడు మళ్ళీ ఎవరు పాత్రులు లక్ష నలభై మంది పాత్రులు తర్వాత గొప్ప వాళ్ళందరూ హత సాక్షులై తిరిగి ఆయన చూడండి వాక్యం చూపిస్తాను మీకు నేను వాళ్ళందరూ మరణించి ఆయన సన్నిధికి అని ఇక్కడ ఉంది గనక రాజమార్గంలోకి మీరు అంటే దాసుల గురించి మాట్లాడుతారు లక్షల గురించి మీరు మీకు కనబడిన వారిని అందరినీ పెళ్లి పిలవడం పిలువడని తన దాసులతో చెప్పాను కాబట్టి మీరు చెప్పే వాక్యం మీరు మీరు పిలిస్తే ఎవడు స్పందిస్తాడో వాళ్ళ నాందరినీ పక్కరండి నీకు అర్థమవుతుందా కొన్నిసార్లు నీ పక్కన నుండి వినడు నీ రక్త సంబంధి విన్నాడు నీతో పాటు సేవకు కూడా వదిలేస్తాడు నేను నీ చాలా కష్టతరమైనది ఎందుకంటే మనకి ఎన్నిసార్లు చూపించింది దేవుడు రక్త సంబంధులు పొగట్టుకుంటున్నది పౌరులు ఎంతగానో వేదన పడతాడు ఇస్సందరూ పొగట్టుకుంటుంది అవకాశం అని ఎంతగానో బాధపడతాడు వాళ్ళ కొరకు వాళ్ళ రక్షపోవడానికి కొరకు నేను రచించదు అని తీర్మానించుకుంటాడు నా దేహ సంబంధులైన వారి కొరకు నేనే పై నేనేమైపోయిన పర్లేదు వాళ్ళు రక్షింపబడితే నాకెంతో చాలా ప్రేమని చూపించింది అంటే అది దైవికమైన ప్రేమ అంటే అట్లా మనం అట్లా మన రక్త సంబంధాలు రక్షించిపోతుంటే చాలా వేదన ఉంటా ఉంటుందా లేదా ఉంటది ఖచ్చితంగా ఉంటది చాలా మంది ఎందుకంటే యుగ సమాప్తిలో భయంకరంగా ఉండే శ్రమలు ఆ శ్రమలని తట్టుకోవడం అంటే చాలా కష్టం ఆత్మీయంగా ఎదిగిన వాడే వాక్యంలో బలపడబడ్డవాడే వాటిని గ్రహించగలడు నాకెందుకు ప్రభు ఈ సేవలని ఎప్పుడు మనం ప్రశ్నించాం నీకు అర్థమవుతుందా నాకెందుకు ప్రభు ఈ కష్టాలు నాకేం చేసిండు ప్రభు నేను ఎందుకు ఈ సమస్య ప్రభు నమ్ముకున్నాక నాకు ఎక్కడుంది సుఖం అవన్నీ తప్పు వాడు బోధించింది వాడు అట్లా దేవుని నమ్ముకుంటే నీకు సమృద్ధిగా ఉంటుంది నువ్వు ప్రభుని ఎందుకు నమ్ముకుంటున్నావు పాపపు జీవితాన్ని నుంచి బయటకు వచ్చి పరలోకంలో ఆ నిత్యము ఆయన తప్ప అంతేగాని ఈ లోకంలో సంపాదించుకుని ఆడంబరంగా కాదు అది మతపరమైన బోధ కాబట్టి వాళ్ళకి శ్రమలు అనేది సహించడం అనేది క్రైస్తవ సంఘం బోధిస్తలేదు ఈ రోజు రెండు వేల అదే బోధ ఉండే అందుకే ఆయన ఎందుకు చెప్పాడు కొన్ని తెలుగు రాష్ట్ర పాత్రికల్లో అవన్నీ చేస్తాం మ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అన్నాడు ఎందుకన్నాడు ఆ రోజులలో బోధ ఉంటే చనిపోతే నాకు చాలా మంచిది ఎందుకంటే నేను నిత్యం ఆయన నివసిస్తాను శాశ్వతంగా నేను నవ్వబోతున్నాను అది గత జీవితం ఈ లోకం అశాశ్వతం ఎప్పుడన్నా పోవాల్సిందే కానీ అసలైన శాశ్వతంగా ఉండాల్సిన ఆ నిత్య జీవంలో ఎంతో పాటు అన్న ఆనందం తప్పన వాళ్ళ కొంతకుండా అంటే స్టెఫెన్ కూడా అందుకే ఆయన తీర్మానించుకున్నాడు ఇంకా నా టైం వచ్చి నేను ప్రభుదీర్ పోయేటట్టున్నావనిస్తున్నాయి శిష్యులందరూ మరణం అయిపోయారు ఎందుకంటే ప్రాఫిట్ నాకు లాభం అనుకున్నాడు చనిపోతే ప్రాఫిట్ అనుకున్నాడు వాళ్ళు అటువంటిది బోధలో ఉన్నారు ఆ రోజు ఈ రోజు లేదా బోధ ఏ సంఘంలో కూడా లేదు బోధ నేను చెప్తున్నా మీకు ఇది ఆయన కొరకు నువ్వు మరణిస్తావా ఆయన చెప్తారు నిజంగా మరణం నీ దగ్గరకు వస్తే నువ్వు ఎదుర్కొంటావా తప్పించుకుంటావా పరిగెత్తిపోతావా నేను నీకు ఎన్నిసార్లు చూపించిన మరణం గురించి మనం భయపడానికి వీల్లేదు అనేది ఎందుకంటే అదొక నిద్రతో పోల్చబడింది బైబుల్ ప్రభు అతను మరణించలేదు నిద్రించున్నాడు ఆ స్త్రీ ఆ బిడ్డ మరణించలేదు ఆ పాప మరణించలేదు నిద్రించున్నది అంటాడు లాజను మరణించలేదు నిద్రించున్నాడు అంటాడు కాబట్టి దేవుని దృష్టిలో మరణం అనేది లేదు ఎప్పుడో విజయం పొంది నా మరణం మీద మరణం మీద ఆయనకు అధికారం ఉంది నా ప్రాణం పెళ్ళకు దాన్ని నాకు అధికారం ఉంది అంట ఆయనకుంది నిజంగా అధికారం కానీ అదొక నిద్రతో పోల్చబడింది సడన్ లా కండ్ మూత పడతాయి అంతే నిద్ర అని పోలె కాబట్టి మనం భయపడడానికి వీలేదు ఎప్పుడైతే నిద్ర పోతావో ఆ క్షణం సన్నిధిలో ఉంటావు అమాంతంగా విత్ ది ట్వింక్లింగ్ ఆఫ్ ఐ అంటాడు తెశవరి రాష్ట్ర రెప పాటున ఇట్లా రెప అంటే ట్వింక్లింగ్ అంటాం ఇట్లా ఇట్లా ట్వింక్లింగ్ అంటాం ట్వింక్లింగ్ ఆఫ్ ఐ ఇట్లా రెప గొట్టే లోపల తకరం అంట అంటే నిద్రలు జారు ట్రానికి వెళ్ళిపోతావు కాబట్టి మరణం గురించి భయపడద్దు మరణం ఎట్లా సిద్ధపరస్తాం గొప్ప జనం ఎట్లా చాలా భారంతో కూడిన బోధ సేవ అటువంటి సేవ ఎవ్వరు చేయలేని సృష్టిలో యుగ సమాప్తిలో నీకు అనుగరించబడింది మళ్ళీ నువ్వు వరకు ప్రయాసపడాలా లేదా నువ్వు ఉపాసం ఉండాలి దాని ఎట్లా వాళ్ళని సిద్ధపరచాలా ప్రభు వాళ్ళందరూ మరణిస్తారు మళ్ళీ వాళ్ళని ఎంత నేను కాబట్టి పెళ్లి వెందుకు తన దాసలతో చెప్పాను ఆ దాసులు రాజ్య మార్గంలోకి పోయి చెడ్డవారి మంచివారి తమకు కనబడిన వారిని అందర్ని రెండు గుంపులు చూడండి చెడ్డవారు మంచివారు మంచివారంటే రక్షింపబడ్డ వాళ్ళు చెడ్డవారంటే రక్షింపబడని వారు నీకు రెండు భారములున్నాయి నాకు రెండు మందలున్నాయి లోపల మంద ఉంది బయట ఒక మందోహను సువార్తలో నాకు వేరే ఒక మంద ఆ మంద ఈ మంద కలిస్తే ఒకటే మంద కావాలా అది ఆయన బోధ కాబట్టి అందరూ లక్ష నలభై వేల మందిగా తయారు కావాలా కాబట్టి చెడ్డవారి మంచి వారిని ఏమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారిలో ఆ పెళ్లి పెళ్లి సాల నిండెను సరే దాని తర్వాత వేరే బోధ ఒక వాక్యం ఉంది అది మనం చూడం కాబట్టి వీళ్ళందరూ చివరికి వస్తున్నారు పెళ్లి విందుకి అన్న విషయాన్ని ఒకటి మనం చూపిస్తా అక్కడ మనం వచ్చారో మరియు దీర్ఘంగా వాటిని మనం ధ్యానిస్తాము బుద్ధిలేని కన్యాకులకు సంబంధించిన బోధ మళ్ళా వచ్చేవారం చూడబోతున్నాం మనం బుద్ధి గల కన్యకలు బుద్ధిలేని కన్యాకులకు బోధ అంతకుముందు రికార్డింగ్ చేయలేదు కాబట్టి ఈసారి మనం దీర్ఘంగా వాటిని చూస్తాము బుద్ధిలేని కన్యకలు బుద్ధి గల ఏ రీతిగా ఈ గుంపులలో ఉంటారు చివరికి పెళ్లి విందుకు వస్తారు బుద్ధిలేని కన్యకలు బుద్ధి గల ముందే వెళ్ళిపోయినారు గదిలోనికి వెళ్లబడినాక తలుపులు వేయబడ్డాయి మత్స్ ఇరవై ఐదవ దళిస్తాం మనం ఉచవర దాన్ని అమ్మ మీకె సరే అంత దేవత చూడం మనం కానీ వీళ్ళందరూ మరణించి తిరిగి పెళ్లి విందుకు వస్తారు అన్న విషయం చూపిస్తాను బుద్ధి లేని కన్యకలు పెండ్లి అవకాశం పోగొట్టుకుంటున్నారు పెండ్లి అయిపోయినాక డిన్నర్ కు వస్తున్నారు అర్థమవుతుందా అది నేను చూపిస్తాను వచ్చేవారం బుద్ధి గల వారు పెండిలో పాలు అసలు పెండిలో కానీ బుద్ధి లేని ఆ పెండ్లీలో అవకాశం పోగొట్టుకొని గెస్ట్ లలాగా వస్తారు చివరికి అది నేను మీకు చూపిస్తాను చివరం ఈ అందుకే జేమ్స్ట్రాంగ్ నంబర్స్ మనము మిస్ అయిపోతే ఇవన్నీ మిస్ అయిపోతాయి లైఫ్ లో క్రైస్తవ సంఘాలలో పాస్టర్స్ ఇవి మిస్ అయిపోయినారు ఎందుకంటే వాళ్ళు జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ వెతుకలేరు ఇంకా వేరే నెంబర్స్ ఉన్నాయంటే వేరే నంబర్స్ ఉంటే వాళ్ళు బయటపల్చవాలా కదా ఒకవేళ నిజంగా ఉంటే ఇవన్నీ బయటికి రావాలా కదా ఎందుకు దేవుడు స్పెషల్ గా ఆయనకే ఆ జ్ఞానం అనుగ్రహించసపడి ఎంతో మందిని ఎంప్లాయ్ చేసి ఆ నంబర్స్ అన్ని రాసి హెబ్రి భాషలో ఉన్న పాత నిబంధన కాలంలో పాత నిబంధన పుస్తకాలన్నీ తర్వాత కృత నిబంధన పుస్తకాలన్నీ పాత నిబంధన పుస్తకాలన్నీ హెబ్రి భాషలో గ్రీకు భాషలో కాబట్టి గ్రీకు భాషలోని పదాలకి అర్ధాలు రాసిండు హెబ్రి భాషలోని పదాలకు అర్థం రాసిండు ఎంతో మందిని తన జీవితం త్యాగం చేసుకుని తయారు చేసి పుస్తకం ఆ పుస్తకం లేకపోయితే ఖచ్చితంగా నాకైతే ఇవి అర్థం కాకపోయింది నేను అప్పట్లో కూడా గంటలు గంటలు ప్రేరణ చేసుకోండి ప్రార్థన చేసుకోండి ఎక్కువసేపు ఆత్మ పొందుకొనివన్నీ కనుక ప్రయాసపెట్టని గాని అందుకే దేవుడు నాకు ఆ పుస్తకం చూపిస్తున్నాడు ఇది మనుషుని యొక్క సంఖ్య అని ఎక్కడ చూస్తాను చెప్పండి మనం ప్రారం చూస్తాం ఆరు వందల గురించి మనం ఒకరోజు గణించినాం ఇది మానవుని యొక్క సంఖ్య అన్నాడు సంఖ్య చెప్పండి మానవుని యొక్క సంఖ్య అంటే జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ అని తకర అర్థమైంది అప్పుడు దేవుడు ఒక వ్యక్తిని పంపించింది లోకంలో ఆ వ్యక్తి చూపిస్తాడు మీకు సంఖ్యలేంటో ఆరు వందల అంటే ఏందనేది మనుషులు రకరకాల బోధలు క్రెడిట్ కార్డ్స్ అని డెబిట్ కార్డ్స్ అని బ్యాంక్ కార్డ్స్ అని సెక్యూరిటీ కార్డ్స్ అని ఇన్సూరెన్స్ కార్డ్స్ అని అన్ని కార్డ్స్ గురించి చెప్తా ఉంటారు మెడికల్ కార్డ్స్ అన్ని కార్డ్స్ చెప్తా ఉంటారు అది కార్డ్స్ అవి సిక్స్ సిక్స్ సిక్స్ నంబర్స్ మనం వాటిని ధరించుకోవద్దు మనం మన ముదు మీద వేసుకోవద్దు అని ఒక్కొక్క ఒక్కొక్కలాగా బోధలు చెప్తా కానీ అది ఒక మానవుని యొక్క సంఖ్య అంటే ఒక మనిషిని ద్వారా దాని యొక్క అర్థం బయల్పరచబడుతుంది అంటే ఇవన్నీ నంబర్స్ దేవుడు ఒక మనిషి కొరకు పెట్టిండు ఆయన ఈ లోకంలో పుట్టాలా ఆయన వచ్చినాకనే ఈవన్నీ రాయబడతాయి అప్పుడు మీకు అందరికీ అవి బయలుపరచబడతాయి ఆ ప్రయాసం కొరకు నువ్వు ఎదురు చూడాలా కనిపెట్టుకోవాలా కాబట్టి మనం చూసినా ఆరు వందల నంబర్ లేదని బైబుల్లో కొన్ని ప్రాచీన పత్రికలలో ఆరు వందల అరవై అది కింద ఉంటది బైబుల్ కింద ఫూట్ నోట్స్ లో ఉంటది కాదు సిక్స్ సిక్స్ ఫైవ్ అని ఉంది అని రెండు వేల సంవత్సరాల క్రితం పుస్తకాలలో సిక్స్ సిక్స్టీ ఫైవ్ అని ఉంది ఇక్కడికి వచ్చినప్పటికి సిక్స్ సిక్స్టీ సిక్స్ అయింది అది మరి అది సిక్స్ కరెక్టా 666 కరెక్టా నువ్వు జేమ్స్టా నెంబర్ చూస్తే అర్థం కాదు లేకపోతే ఎప్పటికీ అర్థం కదా అది వాళ్ళు రాసిన పుస్తకాలు అది యాప్చర్ కల్ట్ బోధకులు రాసిన పుస్తకాలు సిక్స్ సంబంధించిన పుస్తకాలు అన్ని వాళ్ళు పుస్తకాలే వాళ్ళు నమ్మిందే అబద్ధము నేను అమాంతంగా ఎత్తబడతాను ఎస్కేప్ అయిపోతాను నేనేం సమర్చు నేను సుఖానుభవాన్ని వాడిని అని తీర్మనించుకున్నవాడు అబద్దాన్ని ఆశ్రయించిన వాడు వాళ్ళు రాస్తే అన్న సత్యం ముద్ద కొంత మంచి మంచి ముద్ద ఉన్నా కొంత పులుపు కలిస్తే అది అంత పులిచిపోతుంది వాళ్ళ బోధ అంత అందుకే శాస్త్రులు అను పులిపిండిని గురించి జాగ్రత్త పడుడే అంటాడు అంతలా లేదా కాబట్టి శిష్యులతో చెప్తాడు వాళ్ళ పులిపిండిని బట్టి మీరు జాగ్రత్తగా ఉండాలా సరే మనం ఒకరి పేర్లు తీసుకొని వాళ్ళ గురించి మనం తప్పిదం మోస్తలేము కానీ ప్రభు మనం ఇవన్నీ ఒక మానవుని సంఖ్య కాబట్టి జేమ్స్ స్ట్రాంగ్ అనే ఒక వ్యక్తి చరిత్రలో కొడతాడు ఆయన వీటన్నిటిని తయారు చేసి మీకు ఒక డిక్షనరీ లాగా తయారు చేస్తాడు మీరు దాన్ని పక్కన పెట్టుకొని బైబిల్ వాక్యం చదవండి అప్పుడు నీకు అవన్నీ అర్థమైతాయి కండిషన్ మన్ రక్షింపబడకపోతే ఇవి అర్థం కావు నీ నీ జీవితాన్ని ఆయనకి సంపూర్ణంగా స్వీకరించకపోతే ఇవి నీకు అర్థం కావు ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోకపోతే జేమ్షాంగ్ నంబర్ కూడా పనికిరావు ఎందుకంటే ప్రకృతి సహజంగా చేసడానికి కనిపించవు వారికి అనుగ్రహించబడలేదు అవి మీకు అనుగ్రించబడలేదు ఎందుకు మీరు రక్షింపబడి మిమ్మల్ని అతనికి సంపూర్ణంగా సమర్పించుకొని ఆయన పరిశుధాత్మ అభిషేకం పొందుకున్న వారు కాబట్టి వీటిని మీరు చూడగలరు ఆ నంబర్స్ లేకుండా చూస్తే ప్రకృతి సహజంగా మీరు మోసపోతారు అందుకే ఎవరు మిమ్మల్ని మోసపరచు కొనకుండా చూచుకొని అని హెచ్చరించండు నేను ఇక్కడ ఆపేస్తాను వచ్చేవరము మత వార్త ఇరవై ఐదవ అధ్యాయంలోని బుద్ధి గల కన్యకలు బుద్ధి ఈ ఈ రెండు గుంపులు ఎవరైనా చూపిస్తాను మీకు వచ్చేవరం ఈ విధంగా దాని తర్వాత వీళ్ళందరూ సంత వీధులకు పోయి షావుకారుల దగ్గరకు పోయి కొనుక్కోవడము అది ఏంది బోధ కొనుక్కొని తిరిగి వస్తారు అప్పుడు వాళ్ళు పెళ్లి విందులకి పిలువబడతారు వాళ్ళు ఎంత తలుపు కొట్టినా తలుపు తెరవడదు ఎందుకు వాళ్ళ దగ్గర నూనె లేదు అంటే ఈ మధ్య మీకు ఒక విషయం నేను చెప్పాలా ఒక వ్యక్తి విజయవాడలో మన వాక్యాలు వింటున్నాడు మీకు తెలియదు నాకు తెలుసు ఒక వ్యక్తి చాలా జాగ్రత్తగా ఈ వాక్యాలన్నీ విని ఆయన అనేక ప్రాంతాల్లో ప్రకటిస్తున్నాడు కొంతమంది దొరికించుకుని ఆయన పబ్లిక్ లో దొరికించుకొని దూషించారు నువ్వు చెప్పేది తప్పు అని పాస్టర్స్ ఒక పెద్ద ఒక పెద్ద పాస్టర్ అయిన నిలబడి డైరెక్ట్ గా అందరి ముందు చెప్పినట్టు నాకు చెప్పినట్టు తప్ప అని కాబట్టి మీకు నేను ఈ విషయం ఎన్నిసార్లు హెచ్చరించిన సరే పాప ఫోన్ చేసి నాకు నుంచి ఫోన్ చేసి జరిగింది అంటే సరే నువ్వు జాగ్రత్తగా మసలు కూడా నేర్చుకోవాలా ఎక్కడ పడితే అక్కడ కొట్టద్దు వాక్యాలు ఎవరికి చెప్తున్నావు నువ్వు చెప్తున్నావు నువ్వు ఎక్కడికి ఈ వాక్యము రూపజనం చెప్పాలా వాడు స్వీకరిస్తే నీ గుంపులోకి వస్తాడు లేకపోతే వాడి గుంపులోనే వాడు హత సాక్షలు అవుతారు వాళ్ళు బుద్ధి లేని కన్యక లాగానే ఉండిపోతారు బుద్ధి అనేది ఎక్కడ ప్రభులో ఉంది నువ్వు ప్రభులు స్వీకరించినప్పటికీ బుద్ధి ఉండాలి వాళ్ళు ఎందుకు బుద్ధి లేని కన్యకలగా బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు మన ప్రభులనే గుప్తం లా అయినాయి ఆయన స్వీకరించిన వాడివి బుద్ధి ఉండాలి మళ్ళీ నువ్వు బుద్ధి లేని కన్యకలాగా ఎందుకు కన్యకనే రక్షింపడ్డ వాళ్ళవే రక్షింపడ్డ దానవే పరిశుద్ధం కన్యకవే ఆయన కొరకు ప్రధానం చేయబడ్డావు కానీ బుద్ధి లేదు అంటే నిజంగా ప్రభు లేడు వాళ్ళలో బుద్ధి లేదంటే నూనె లేదు నూనె దేనికి సాదృశ్యం పరశుదాత్మ సాదృశ్యం పరశుదాత్మ దేనికి సాదృశ్యం సత్యానికి సాదృశ్యం ఎవర అర్థం చేసుకోడు పరశుధాత్మ సత్యానికి సాదృశం అని ఎవరు అర్థం చేసుకోడు నువ్వు చూపించా గానే పరిశుదాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యులను కూడా వాళ్ళు దాన్ని అర్థం చేసుకోరు పరిశుధాత్మ ఎందుకు తయ్యం వెళ్ళగంటే ఈరోజు సతపర కట్టారు అది అబద్ధ బోధ పరిశుధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ సర్వ సత్యులను నడిపిస్తాడు దేవుడు అందు కొరకు పరశుత్మ ఎందుకంటే సత్యం సత్యం ఎక్కడంటే నీకు అక్కడ స్వాతంత్రం ఉంటది అంటే నువ్వు విడుదల పొందుతున్నావు ఈ లోకం నుంచి విడుదల పొందుతున్నావు అబద్ధం నుంచి విడుదల పొందుతున్నావు నువ్వు అబద్ధం అనే బంధకాల నుంచి విడుదల నీకు స్వాతంత్ర్యం వస్తుంది ఈ లోకం నుంచి పాపపు జీవితం నుంచి అంధకర జీవితం నుంచి అందు కొరకు అనుగ్రహించే కానీ లేదు దయనం వెలగొట్టి బ్రదర్ భాషల వరం కొరకు ఇచ్చిండు బ్రదర్ ఆ ప్రవచనం కొరకు అద్భుతాలు చేరే కొరకు వివేచన కొరకు అవి చెప్తారు వాళ్ళు కృప వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఆ రీతిగా మనము జాగ్రత్తగా ఉండాలా బ్రదర్ అట్లా పాపం అనవసరంగా అందరు ముందు ఇన్సల్టింగ్ గా ఫీల్ అయ్యింది పాపం చాలా దుఃఖపడేడు సరే మనం దుఃఖపడాలా మనంని ఎంత ఇన్సల్ట్ చేస్తే అంత మనం ప్రభునంద ఆనందించాలి ఎందుకంటే ఆయన కొరకు మనం ఇన్సల్ట్స్ పొందాలా నేను చాలా ఇన్సల్ట్స్ పొందిన వాడిని కాబట్టి మీకు చెప్తున్నా డైరెక్ట్ గా ఇన్సల్ట్స్ పొందాలా తన్నులు కూడా తినాలా సరే ఆయన అవకాశం ఇస్తే తన్నులు తింటాం ఆయన అవకాశం ఇవ్వకపోతే తనులు తినం ఇన్సల్ట్స్ పొందాలనుకుంటే ఇన్సల్ట్స్ పొందుతాం ఇన్సల్ట్స్ పొందే టైంలో నీ అహం బయటికి రావద్దు అది ఒక విషయం అది జాగ్రత్తగా తీసుకోండి నువ్వు భరించగలవా ఇన్సల్ట్స్ ఆయన నీ కొరకు భరించండి సిల మీద ఇన్సల్ట్స్ కాబట్టి నువ్వు నేరస్థాపన నిందాలీ మీద మోపినప్పుడు వాటిని తలగలవా రియాక్ట్ అవుతావా అది నువ్వు ఎందుకంటే ఇప్పుడు ఇన్సల్ట్స్ పొందే కాలం స్టార్ట్ అయింది సో మనం ఇన్సల్ట్స్ పొందుతాం కాబట్టి జాగ్రత్తగా ఉండండి పరిశీలించండి ప్రార్థనా పూర్వకంగా ఎక్కడ ఇన్సల్ట్స్ ఉంటే అక్కడ చూడండి మళ్ళీ ప్రభు నడిపిస్తాడు కాబట్టి ఇన్సల్ట్స్ పొందే టైంలో మనం ఉన్నాము ఎందుకంటే దేవుడు సాయంత్రం నాకు చూపించిండు వాడు దివరాత్రంలో తన సహతల మీద నేరాలొక్కుతున్నాడు వాడు అవకాశం అది వాడికి ఎందుకంటే వాడు ఏం చేయలేడు నువ్వు చెప్తా ఈ సత్యాలు అనేకలు వింటా ఉన్నారు వాళ్ళ జీవితాలు మార్చుకుంటున్నారు వాళ్ళ సత్యంలోకి వస్తున్నారు మళ్ళీ వాడు ఉత్తం గమునం చూస్తూ ఉంటాడా వాడి ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు ప్రాణంగా ప్రాణదే మనం ఎన్సలు ఆ స్త్రీ వెంట కానీ ఆమె దొరకదు ఆయన మనం ఎంట పడుతున్నాడు కానీ మనం దొరకం దానియాన్ని దొరికిందా దొరకలేదు శ్రద్ధ మిషక అభ్యంగం దొరికిరు ఏషియన్ అగ్ని మండ అగ్నిగుండంలో ధాన్యాలు ఎక్కడ పోయి ధాన్యాలు దొరకడు ఎందుకు దొరకాడు అంటే వాళ్ళకు కనిపించడు ధాన్యాలు కాబట్టి నువ్వు కూడా ప్రార్థన చేసేటప్పుడు రహస్యంగానే ప్రార్థన చేసుకోవాలి అందుకు మనుషులకు అంటే ఆత్మీయంగా అర్థం చేసుకోండి ప్రకృతి నేను చెప్తలేను ఎక్కడో ఇంట్లో పోయి కాదు నీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రార్థన చేసుకోవచ్చు ముఖ్యంగా మార్నింగ్స్ పూట లేట్ నైట్స్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి మనం మంచి ప్రార్థన చేసుకోవచ్చు నైట్స్ నిద్రపోండి కొన్నిసే అలసట తీర్చుకోండి లేసే ఒక గంట సేపు ప్రార్థన చేసుకోండి వర్క్షిప్ చేసుకోండి ఆయనకి సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నించండి వచ్చేవారు మనం చూస్తాము బుద్ధి కన్యకలు ఎట్లా శ్రమ పాలై టెబ్బలు తగిలించుకొని శౌకాలు ధరిపోయి పాలై రక్తాల పాలై వాళ్ళు తిరిగి గెస్ట్ల వచ్చి కూర్చొని తింటారు పెండ్లి విందులో తింటారు కాబట్టి మతపరమైన జీవితము చివరికి హత అందరూ పెండ్లి విందుకు వచ్చి గెస్ట్ల ఉండాల్సి వస్తుంది దేవుడు నీకు పెళ్లి కుమార్తె ఆధిక్యత ఇస్తే నువ్వు దాన్ని పోగొట్టుకుంటున్నావు బుద్ధులేని కన్యాకాలంటే అదే కదా పెళ్లి కుమార్తె పెళ్లి కుమార్ని పోలింది పర్లవరాజ్యం పెళ్లి కుమార్తె పోలింది పర్లవరాజ్యం కానీ పెళ్లి కుమార్తె ఎట్లా తయారైంది రెండు గుంపులుగా తయారైంది బుద్ధి లేని దానిలాగా బుద్ది కాబట్టి ఈ సాయంత్రం సన్న మనము వీటిని మూడో భాగము ఓడలు నాశనమైపోయేను అన్న విషయం కాబట్టి ఏరీతిగా మతపరమైన జీవితం నాశనం అవుతుంది అనేది భగవాలను చూపించాడు అర్థం చేసుకుని మన వాటి సహవాసం మనం ఉండొద్దు వాటి పట్టిన దుస్థితి నీకు కూడా పడతది కాబట్టి అటువంటి సహవాసాలను ఉండకుండా దాని నుంచి దూరంగా ఉండు కానీ దానికి బుద్ధి చెప్పాలా దానికి ప్రేమ పూర్వకంగా నచ్చజెప్పాలా ఓర్పుతో సహనాలతో ఇవన్నీ వాక్యాల వాళ్ళకి చెప్పాలా ప్రార్థన చేయాలి వాళ్ళ గురించి అందరు లోకస్తులు మతపరమైన జీవితంలో స్వార్థం కొరకు ఉపాసం ఉంటారు మనం ఇతరుల కొరకు ఉపాసం ఉంటాం అదే మనకి వాళ్ళకి తేడా లక్ష మందికి గొప్ప తేడా అదే సర్పములు తేలి ఉపాసం ఉంటాయి కానీ ఉపాసానికి డబుల్ ట్రిబుల్ విందులు చేసుకుంటాయి అంతే తేడా కాబట్టి మనము విందులలో పాల్పొందే టైప్ కాదు ఒక విందులపై విపరీతంగా తినం జాగ్రత్తగా కొంచెం తిని బయటపడాలా రిలేషన్షిప్స్ కూడా మనకు చాలా ప్రాముఖ్యమైనవి కాబట్టి అవమానాలు పొందాల్సి వస్తే నిందలు పొందాల్సి వస్తే అన్నిటినీ సంతోషంగా పొందుతాం ప్రభు కొరకు ఆయన మహిమ పరచడం కొరకు మనం జీవించాలా మనం నోరు ఎత్తి తిట్టేది లేదు కొట్టేది లేదు మాటలు మాటలు ఎంతైనా సైలెంట్ గా విని ప్రభునంద ఆనందిస్తూ పాటలు పాడుకుంటూ రావాలా ఆ కాలానికి మనం సిద్ధమవుతున్నాం ప్రార్థిస్తాం పళ్ళు ముసుకొని పరుషుద్ధ రంగు తండ్రి మీకు వందాలైనా ఈ యొక్క సాయంత్రం సరైన మీరు మాతలు మాట్లాడుతున్నారు ప్రభావ రెండవ బోర ఏం జరిగింది అన్న విషయాలు మీరు మాతను మాట్లాడుతున్నారనైనా మండుచున్న గొప్ప కొండ వంటిది సముద్రంలో పడవేబడింది సముద్రంలో మూడవ భాగము రక్తమాయను జంతువులు మూడవ భాగము చచ్చను కోడల్లో మూడవ భాగము నశించిపోయాను ప్రభా ఆ ఓడల గురించి మీరు మాతో మాట్లాడుతారు నాయన ఆ ఓడ మతపరమైన జీవితానికి సాదృశంగా ఉంది అందులో మూడవ భాగము నాశనం అవుతుంది ప్రభా సర్పములు శాశ్వతంగా నాశనం టైం దగ్గర పడిందని మీరు చూపిస్తారైనా కానీ గొప్ప వారి లెక్క సంపూర్త అవుతుంది ప్రభా అన్ని జల తొక్కిసలాట అవుతుందని మీరు చూపిస్తారు ఈరోజు పరిశుద్ధ పట్టణము తొక్కబడుతుంది గొప్ప జనం అందరూ సర్పంల చేత తేళ్ల చేత కానీ మీరు మాకు అధికారం ఇచ్చినారు పాములని తేలని తొగట లక్ష నలభై నాలుగు మందికి వాటి అధికారం ఇచ్చినారు ప్రభా కానీ గొప్ప మీద వాళ్ళకు అధికారం ఇచ్చినారు ఎందుకంటే ప్రతిదండన సమయం ప్రతిదండన కాలం నెరవేరడం కొరకు మీరు వాళ్ళకి అధికారం ఇచ్చినారు ప్రవ్వ మీ శిక్షని వాళ్ళు అమలు పరుస్తున్నారు ప్రభావ ఘనహీనమైన ఘటంలు మీ పిల్లలకి బుద్ధి చెప్పడం కొరకు మీరు అనిలను ఏర్పరచుకున్నారు పాత కాలం నుంచి కొత్త వరకు సర్పంలో తేలని మీరు మీ శిక్షని అమలు పరిచే వాళ్ళగా వాడుకుంటున్నారు అవి ఈరోజు మాకు చూపిస్తున్నారు ప్రభావా కానీ మాకు వాళ్ళతో ఏ సహవాసం లేదా మేము మిమ్మల్ని వెంబడిస్తున్నాం పెళ్లి విందుకు మేము సిద్ధపడుతున్నాం ప్రభావా పెండ్లి కొరకు సిద్ధపడుతున్నాం ప్రభావ గొప్ప జనాన్ని కొరకు మేము సిద్ధపరచాలా ప్రభావ విందు కొరకు కాదు శ్రమల కాలంలో వాళ్ళందరూ హతసాక్షిలే తిరిగి విందుకు వస్తారు కాని ప్రవ్వా మంచి ఆధిక్యమైన జీవితాన్ని వాళ్ళు పోగొట్టుకుంటున్నారు ఈ లోకంలో ఏవి పోయినా పర్లేదు కాని అటువంటి అవకాశం మేము పోగొట్టుకోదు మా జీవితంలో దాని కొరకు మేము ప్రయాస పడుతున్నాం వీడ అవకాశం మేము పోగొట్టుకోవద్దు అయినా గొప్ప పోగొట్టుకుంటున్నారు పిలువ వాళ్ళు రాకపోతే వాళ్ళందరూ మీరు సంహరిస్తున్నారు సర్పంలో తెలియని పిలిచినారు కానీ వాళ్ళు రావట్లేదు వాళ్ళందరూ శాశ్వతంగా నరకని పోతున్నారని మీరు ఇందాక చూపించినారు మా ఆ గుంపుతో మాకు సర్వాసం లేదు ప్రభావం మేము తీర్మానించుకున్నాం ఈ రోజు మా తీర్మానాన్ని ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం ఈరోజు దానికి తగినట్లు మేము జీవించాలా ప్రభావ మా రక్త సంబంధికులు వీటిని విడిచిపెట్టే కాలంలో మేము వీటిని ధృవీకరించే కాలంలో వారి గురించి మాకు ఎంతోగానో తండ్రి వేదన పట్టుకుంది నైనా కానీ మీ వేదన దానికి సంబంధించింది కాదు గొప్ప మరణించబోతున్నారు అది మీ వేదన ప్రభా కాబట్టి అటువంటి వేదనలో మేములాగా సహాయపడండి తండ్రి ఆ వేదన మేము పంచుకోవాలా ప్రభావ వారి కొరకు మేము ఈ క్షణం ప్రార్థిస్తుండగా వాళ్ళందరినీ కనికరించమని ప్రార్థిస్తున్నాం గొప్ప జనాన్ని కనికరించండి లక్షా నలభై నాలుగు వేల మందిని ఆశ్రయించండి రమ్మ మీరు రాకవరకు మమ్మల్ని అందరినీ సిరపరచుకోండి తిరిగి ఇంటికి వెళ్తుండగా సురక్షితంగా ఇంటికి చేర్చమని రానయ్యిన ఏసు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి అవునండి